ే కదం తాగే మనసర్వార్ధా ఉపక్రమే ఇదృత్యాశ నమామి గజానం శరదిందూ వికాశీమందకా స్ఫురవరలోచనామా అరవిందరం అరవిందాసనసందరి శ్రీరామచంద్రకాజాక సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖం మంగళమతనూ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ హరివద్ శ్రీ గురువ్యో నమ శివాయరవే నమ నారాయణం నమస్కృత్యరం చె నరోం దివ్యాత్మస్వరూపుల ప్రధానంగా విశ్వజనని అనసూయ మాతకు విఘ్నేశ్వర స్వరూపమైనటువంటి హైమవతి మాతకు సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ దేవదేవుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ వాటి రోజున మన ప్రవచన ప్రయాణంలో ఎక్కడి దాకా వచ్చామంటే సైంధవ వధ జరిగింది కౌరవ సేన మొత్తం హాహాకారాలు చేసింది పాండవ సేన మొత్తం మంగళతో రవాలు మోగినాయి అర్జునుడు దేవదత్తమనే శంఖాన్ని పూరిస్తే కృష్ణ పరమాత్మ పాంచజన్యమనే శంఖాన్ని పూరించాడు శంఖ దుంధుభి ద్వాణాలతో ఆనందడోలికల్లో మోగింది ఆ రథాన్ని సరాశరి తీసుకొచ్చి ధర్మరాజు వద్ద దింపి కృష్ణ పరమాత్మ ఇదిగోనయ్యా నీ సోదరుణ్ణి నేను అప్పచెప్పాను నీకు అప్పజెప్పాను అన్నాడు నేను తీసుకువెడుతున్నాను బాధ్యతగా కారణం ఏమంటే ఒకవేళ ఆ సైంధవుడు కనుక మరణించకపోతే ఎవరు మరణించేవారు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అర్జునుడు మరణించేవాడు అలా మరణించకుండానే నేను నీకు నీ తమ్ముడిని అప్పగించాను అని అప్పగించాడు భగవంతుడు భగవంతుడు కాకపోతే ఎవరినైనా ఎవరికైనా ఎవరు అప్పగించగలరు మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న ఒక్కటే పరమేశ్వరుని నుండి దత్తమైనటువంటి పాశుపతాస్త్రమే సైంధవుణ్ణి చెప్పింది ఆ పాశుపతాస్త్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే మాట చెబితే చాలు ఆ పని చేస్తుంది వాస్తవానికి సైంధవుని తండ్రి ఎక్కడ తపస్సు చేస్తున్నాడో ఎవరికి తెలియదు సైంధవుని తండ్రి సైంధవునకు ఏ వరం ఇచ్చాడో కూడా ఎవరికి తెలియదు వీడి శిరస్సు కింద పడకుండా వాడి తండ్రి ఒడిలో పడేటట్టుగా కొట్టమని ఆజ్ఞ ఇచ్చింది ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ ఆయనకి ఎట్లా తెలుస్తుంది అంటే సర్వాంతర్యామి గత ప్రత్యువాచతి అన్నారు వ్యాసభగవానుడు సర్వాంతర్యామి అయినటువంటి వాడికి తెలియనిదేమీ ఉండదు సర్వాంతర్యామి అంటే అక్కడ ఉండేటువంటి ఆ సైంధవుని తండ్రి హృదయంలో ఉండేవాడు కూడా ఎవరు పరమాత్మే సైందవుని హృదయంలో ఉండేవాడు ఎవరు పరమాత్మయే కనుకనే పలానా చోట వాడున్నాడు వాడి ఒళ్ళో పడేటట్టుగా కొట్టు వీడి తల కింద పడితే ఎవరు కింద పడేశారో వాళ్ల తల వెయ్యి ఒక్కలవుతుందన్న సంగతి కూడా ఎవరికి తెలుసు పరమాత్మకే తెలుసు ఇంకెవరికి తెలియదు ఈ విషయాలన్ని కూడా తర్వాత అర్జునుడు అడిగి తెలుసుకున్నాడు పరమాత్మ ఎందుకట్లా కోసమన్నారు ఏమైంది అని అటువంటి స్థితిలో ఆ రోజు యుద్ధం ముగిసింది ఇప్పటికీ ఎన్ని రోజులయ్యిందండి మూడు రోజులైంది యుద్ధం ఈ నాలుగవ రోజు యుద్ధం చేయడానికి ద్రోణాచార్యులు ఎప్పుడైతే సమాయత్తం చేశాడో దుర్యోధనుడు వచ్చాడు ద్రోణాచార్యుని వద్దకు అనేక రకాలుగా తులిపి తులిపి వదిలిపెట్టాడు ఎవరిని మామూలుగా ఉన్నప్పుడే వాడి నోటికి అడ్డం లేదు అటువంటిది ఇప్పుడు సైంద్రుడు మరణించిన తర్వాత పైగా ఎవరు చూస్తూ ఉండగా ద్రోణాచార్యుడు చూస్తూ ఉండగానే ఆ సూచి వ్యూహానికి కావలిగా ఉన్నవాడెవరు ద్రోణాచార్యుడే దీన్ని దాటితే కానీ పద్మవ్యూహం దగ్గరికి వెళ్లే అవకాశం లేదు ఎట్లా వదిలిపెట్టావుని శిష్యుడనేటువంటి ప్రియ శిష్యుడనేటువంటి మమకారంతో నువ్వే నా భావన చంపావయ్యా వెంటనే ద్రోణాచార్యుడు అన్నాడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి ఇది మాయా జ్యూతం కాదు ఎవరండి చెప్పింది ద్రోణాచార్యుడు నీవు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి నేను అనుకున్నాను కానీ చెయ్యలేకపోయిన దానికి కారణం అనేక ఉండవచ్చు అన్నంత మాత్రం చేత నన్ను ఎన్ని రకాలుగా నిందిస్తావా శకుని అడ్డం పెట్టుకుని మాయా ద్యూతంలో ఓడిపోవడం అనుకున్నావా ఎన్ని రకాలుగా లాక్షాగృహంలో వాళ్లను పెట్టి దహనం చేద్దామనుకున్నవాడివి నీవు చేయగలిగావా విషం పెట్టి భీమసేనుని చంపగలను అనుకుని విషం పెట్టిన వాడివి చంపగలిగావా నీవనుకున్నవి నీవు చేయలేకపోవచ్చు నేననుకున్నవి నేను చేయలేకపోవచ్చు కానీ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకో వింటున్నారు రా అండి ఏం చెబుతున్నాడు ఇతడు ఎవరు చెబుతున్నది ఇప్పుడు ద్రోణాచార్యుడు ఎవరికి చెబుతున్నాడు దుర్యోధనుడికి చెబుతున్నాడు ఇప్పటి వరకు వాడు దేంట్లో అపజయాన్ని పొందాడు అవన్నీ చెప్పాడు నువ్వు జయాన్ని పొందింది ఒక్క జీవితంలోనే అది కూడా మాయాజ్యూతం చేత నీవాడినట్టయితే నీ సొమ్ము మొత్తం ధర్మరాజుకి ఇవ్వాల్సి వచ్చేది నువ్వు శకుని ఆడాడు అది మాయాజ్యూతం నీకు తెలుసు దేశం తెలుసు అందుకని నీ ఇష్టం వచ్చినట్టు నిందించడానికి సమయం కాదు ఎదిరి అయినటువంటి శత్రువులను గెలవడం కావాలి నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు కనుక ఈ రోజున నేను రాత్రి యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను న్యాయంగా రాత్రి యుద్ధం నిషిద్ధమైనటువంటి నాలుగవ రోజు నిషిద్ధమైనటువంటి రాత్రి యుద్ధాన్ని కూడా ఇవాళ నేను చేస్తాను ఇవాళ రాత్రి యుద్ధం కూడా జరుగుతుంది అని ప్రకటన చేయండి ఈ కవచాన్ని పాండవులను సంహరించకుండా మాత్రం విప్పను అని ప్రతిజ్ఞ చేశాడు ఎవరండి ఇంత ప్రతిజ్ఞ చేసింది ద్రోణాచార్యుడు ఏం చేయాలి ఆ రోజు మొత్తం స్వైర వీర సంకుల ద్వంద్వ ద్వైరథ యుద్ధాలు జరిగినాయి కర్ణునితో సహా అనేక మంది పాండవుల సైన్యాన్ని నష్టపరిచారు నష్టపరచటమే కాదు కుంగిపోయే స్థితికి తీసుకొచ్చారు అయినప్పటికీ పాండవ సైన్యాన్ని వెండబెట్టుకుని అర్జునుడు తగినంత శక్తిని కూడగట్టుకుని కైల కౌరవ సైన్యాన్ని కూడా నష్టపరిచాడు కౌరవ సైన్యం పగటి యుద్ధం పూర్తయ్యే నాటికి ఎన్నో రోజున ఎన్ని అక్షోహిణీల సైన్యము మిగిలిందో దుర్యోధనుడే వచ్చి ద్రోణాచార్యునకు చెప్పాడు ఎన్ని అక్షోభిణీయుల సేనతో వచ్చాడండి వాడు పదకొండు అక్షోహిణీలు ఎన్ని మిగిలినాయో తెలుసునండి మూడు అక్షోహిణీల సేన మిగిలింది ఇప్పటికి ఎన్ని రోజులు యుద్ధం జరిగింది పదమూడు రోజులు యుద్ధం జరిగింది ఇది పద్నాలుగవ రోజు యుద్ధం ఎన్ని అక్షోహిణీలు వెళ్ళిపోయినాయి కేవలం పదకొండు అక్షోహిణీలు వస్తే గురుదేవ మూడు అక్షోహిణీలు మిగిలినాయిల వల్ల తెలుసుకుంటే పాండవుల వద్ద ఐదు అక్షోహిణీల సేన మిగిలి ఉన్నది మూడు అక్షౌహిణీలే నష్టపోయింది ఐదు మిగిలి ఉన్నాయంటే రెండే నష్టపోయింది వాళ్ళు ఏడు అక్షోహిణీయుల సేన కదా కనుక ఎక్కువ నష్టపోయింది కౌరవ సేనయే ధృతరాడు చెప్పాడండి నేను ఇవాళ్ళ ప్రతిజ్ఞ చేస్తున్నా పాండవ సంహారం చేయకుండా పాంచాల సంహారం చేయకుండా నేను ఈ కవచాన్ని విప్పను కనుక నీవు భయపడవలసిన పని ఇంకొక రహస్యం చెబుతున్న దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని యుద్ధం ఎందుకంటే ఒక గురువుగా నిన్ను శాసిస్తున్నా నీకు నేను నీ ఇంట ఉండి నీ ఉప్పు తింటున్నాను కనుక అర్థిస్తున్నా పాండవ పక్షంలో కేవలం పరబ్రహ్మతత్వ విశ్వాసం ఉన్నది నీ పక్షంలో కేవలం నీ శారీరక బల విశ్వాసం ఉన్నది అర్థమైతోందా కాలేదా నీవు నమ్ముకున్నది ఎవరిని అంటే కేవలం నీ బలాన్ని నమ్ముకున్నావు నీ సైన్యాన్ని నమ్ముకున్నావు ఇంత సైన్యం నాకెక్కువ ఉన్నది కనుక నేను ఖచ్చితంగా గెలుపొందుతాను అనేటువంటి విశ్వాసంతో ఉన్నావు అతి తక్కువ సైన్యమే ఉన్నా వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచారంటే సైన్యం మీద విశ్వాసం ఉంచరా అటు పక్షంలో ఉన్నటువంటి దైవము పట్ల విశ్వాసం కూర్చారు ఈలోకంలో కాని పరలోకంలో కానీ ఎక్కడికి వెళ్ళినా నీకు సహకరించేది కేవలం దైవ తప్ప నీ సొంత బలం మాత్రం కాదు ద్రోణాచ ద్రోణాచార్యుడు తేల్చి చెప్పాడంట దైవ బలాన్ని పొందడానికి తపస్సు చేయడమో ఇవేవో చేయడమో కుదిరే పని కాదు నాకు తెలిసినంత వరకు కౌరవ సేన మొత్తం అంతా మరణించక తప్పదు కానీ అయినప్పటికీ కూడా నా యొక్క శక్తిని అనుసరించి నేను కూడా ప్రయత్నం చేసి పాంచాలు నాశనాన్ని చూడకుండా ఈ కవచాన్ని విప్పను అని ప్రతిజ్ఞ చేస్తున్నా ఆ భగవంతుని నిర్ణయం ఎట్లా ఉన్నదో నాకు తెలియదు ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఎందుకు విప్పనన్నాడు ఏమండి వాస్తవంగా ఒక రకంగా ఆలోచిస్తే మనకు తెలియదు అంటే ఈ నాలుగో రోజు నుంచి ఐదో రోజు వరకు యుద్ధం కంటిన్యూషన్ పగలంతా యుద్ధం జరుగుతుంది రాత్రి యుద్ధం జరుగుతుంది మళ్ళీ తెల్లవారిన తర్వాత యుద్ధం జరుగుతుందా లేదా కనుక యుద్ధం అలా జరుగుతూనే ఉంటుంది కానీ ఆపటం అనేది ఉండదు అనుసరించి ఇలా చేయటం ధర్మం కాదు అయినప్పటికీ నీకు మాట ఇచ్చాను కనుక నీ ఆనందం కోసం నేను ధర్మాన్ని తప్పి ప్రతిజ్ఞ చేస్తున్నా ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా అని యుద్ధ దిగాడు ఎవరండి ద్రోణాచార్యుడు కర్ణుడు ద్రోణునకు సహాయంగా ఉన్నాడు ఒక ప్రక్కన శల్యుడు సహాయంగా ఉన్నాడు ఎవరికి ద్రోణునకు ఇద్దరిని అప్పచెప్పి దుర్యోధనుడు మిగిలినటువంటి సైన్యాన్ని వెంటబెట్టుకుని అనేక రకాలుగా పాండవ సైన్యం మీద తలపడ్డారు ఉదయం నుంచి సాయంకాలం దాకా యుద్ధం జరుగుతూనే ఉన్నది ఒక్కసారి మనం దేవలోకానికి వెళదాం ఆ దేవలోకంలో ఉండేటువంటి ఋషికణము ఆలోచించారటండి ఏమని విశ్వామిత్రుడు జమదగ్ని యోగిపుంగవుడైనటువంటి అంగిరసుడు వశిష్ఠుడు పులహుడు వీళ్ళందరూ కూడా ఆలోచించారు ఏమని ఆలోచించారు ఋషితుల్యుడైనటువంటి భరద్వాజుని పుత్రుడు ఈ ద్రోణాచార్యుడు ఆత్మావై పుత్రనామాసి అని కదా బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి వీడు ఈ పని చేశాడు అతడికి ఆయుర్దాయము కూడా అంతమైపోయేటువంటి సమయం వచ్చింది కనుక ఏం చేయాలి ఇప్పుడు మనమందరం వెళ్ళి అతని యొక్క కర్తవ్యాన్ని అతనికి తెలియచేయాలి అనుకున్నారు ఆ యుద్ధరంగంలో పొద్దు నుంచి సాయంకాలం దాకా అనేక రకాలుగా ఆ ఉన్నటువంటి ద్రోణాచార్యుడు స్వైర వీర విహారం చేస్తే ఎంత గొప్పగా చేశాడయ్యా యుద్ధం పొద్దున అతను చెప్పినప్పటికీ ఎన్ని అక్షోహిణీల సేన ఐదు అక్షోహిణీల సేన ఇప్పుడు పాండవుల వద్ద ఉన్నది మూడు అక్షోహిణీల సేన ఒక్క రోజు యుద్ధంలో ఎన్ని అక్షో సేనకు సమాధానం చెప్పాడు ద్రోణాచార్యుడు సామాన్యమైనటువంటి శక్తి కాదు సాయంకాలం అయ్యేటప్పటికి అతడి ప్రతిజ్ఞ ప్రకారం రాత్రి కూడా యుద్ధం చేయాలి ఆ సమయంలో ఆ సప్త ఋషులు దర్శనమిచ్చారండి కేవలం మామూలుగా ఈ పాంచభౌతికమైనటువంటి దేహంతో కాకుండా పాంచభౌతికమైన దేహం అయితే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ దర్శనం కలుగుతుంది అందుకని తేజ శరీరములతో దర్శనం ఇచ్చారు ఎవరు సప్త ఋషి గణం నీ తండ్రి మా బృందములో ఒకరు భరద్వాజుల వారు కూడా ఉన్నారు కదండి సప్త ఋషుల్లో అటువంటి తండ్రి కడుపున పుట్టినటువంటి నీవు బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టావు చండాలుని వలే ఒక ఉద్యోగం చేయడానికి చేరావు ఏదీయమైనప్పటికీ కాలమాన పరిస్థితులను అనుసరించి ఎంతటి ఉత్కృష్టమైన జన్మ ఎక్కినవాడు కూడా ఒక్కొక్కప్పుడు అతి నీచమైన స్థితిలో ప్రవర్తించవలసిన ఆవశ్యకత ఉంటుంది అటువంటి స్థితిలో నీవు ఈ స్థితికి వచ్చావు నిన్ను కాదనటం లేదు కానీ ఇప్పుడు నీ ఆయుర్తాయం పూర్తి అయ్యింది ఇంకా నీవు ఇప్పటికైనా నీ ధర్మాన్ని తెలుసుకుని ముడవై నీవు చెప్పవలసింది చేయవలసింది అంత అయిపోయిందని మేమే చెబుతున్నాం నీ తండ్రి ద్వారా కూడా చెప్పిస్తాను కనుక నీవు బయలుదేరి రావలసింది అని సప్తఋషులు చెప్పారు ఎవరికంటే చెప్పింది తేజస్వీరంతో ఉన్నారు వాళ్ళు పాండవులకు గాని ఎవరికి కనబడటం లేదు అర్థమైందండి తెలిసిన వాడు వాళ్ళు వచ్చినట్టుగా ఈ ద్రోణాచార్యునితో చెప్పినట్టుగా తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక్క కృష్ణ పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు ఎందుకంటే అందరి హృదయాలలో అంతర్వర్తిగా ఉండేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఇంకెవరికీ తెలియదు పోనీ కృష్ణ పరమాత్మ పాండవులకేమైనా చెప్పాడా అంటే అతడేమీ తెలియజేయలేదు ఈ మాట ద్రోణాచార్యులకు చెప్పి వాళ్ళ దోమన వాళ్ళు వెళ్ళిపోయారు సాయం సమయం అయిపోయింది న్యాయంగా ఏం చేయాలి ఇప్పుడు యుద్ధాన్ని విరమించాలి కానీ రాత్రి యుద్ధం చేయడానికి ప్రతిజ్ఞ చేశాడు కదా అంతేకాదు ప్రకటన కూడా జరిగింది పాండవులు కూడా రాత్రి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు ఎప్పుడు కూడా క్షత్రియుడు అనేటువంటి వాడికి నష్టపడిన కొద్ది పంతం పెరుగుతుంది కాని తరగదండి జూదం ఆడేవాడికి కూడా అంతే వ్యసనము ఏదైనా అంతే యుద్ధము కూడా ఒక వ్యసనము అనే చెప్పారు అర్థమైందా అండి ఎవరితో యుద్ధం చేయకపోతే ఎట్లా ఆ పక్కవాడితో అన్నా యుద్ధం చేద్దాం ఇది రాజనీతికత అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా రాజుకి వస్తుంది రాజు అయినటువంటి వాడు ఎన్ని రకాలుగా కొట్టుకుంటున్నాం ఎన్ని రకాలుగా వాడి రాజ్యాన్ని మనం స్వీకరించాలి వాడు మన జోలికి రాకుండా ఎలా ఉండగలుగుతాడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి తన రాజ్యాన్ని తాను కాపాడుకోవడానికి ఇతర రాజ్యాలను తనలో కలుపుకోవడానికి రాజులు చేసేటువంటి అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఈ ప్రక్రియలన్నీ కూడా దేనివల్ల కలుగుతాయి వాడికి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఆలోచనలు దేనివల్ల వస్తాయి అంటే తరువాతనే వస్తాయి అర్థమేందండి ఒకటి గెలిచినందువల్ల వాడికేమి రాదు ఓడిపోవడం వల్ల ఇంకా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన వస్తుంది ఆ ప్రకారంగా వాడు ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తాడు దాని ప్రకారం వెళ్ళడం కోసం చూస్తాడు పాండవులు కూడా రాత్రి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు రెండు అక్షోహిణీల సేన ఈ ఒక్కరోజే నశించింది వాళ్ళకు మిగిలింది మూడోలే వీళ్లకు మిగిలింది మూడక్షోలే సమానంగానే ఉన్నారు ఈ రాత్రి యుద్ధం ఎలా జరుగుతుందండి సందేహం కలగదా మనకు రాత్రి యుద్ధం ఎట్లా చేస్తారు మొత్తం అంతా చీకటి ఆవరింపబడి ఉన్నది ఎవరు ఎవరికి కనబడతారు ఎవరి మీద బాణం వేస్తారు ఏం చేయగలుగుతారు పరిస్థితి ఏమిటి దుర్యోధనుడు వచ్చి అడిగాడండి ప్రదీప్తాయి చెప్పాడండి ప్రతి రథమునకు నాలుగు దిక్కులు ఉన్నాయి రథానికి ఎన్ని దిక్కులు ఉంటాయండి జాగ్రత్తగా చూశారా చూడలేదా రథం యొక్క పైభాగం ఉన్నట్టు ఆ పైభాగం ఎలా ఉంటుందండి దీర్ఘ చతురస్రాకారంగా కానీ చతురస్రాకారంగా కానీ ఉంటుంది అవునా కాదా నాలుగు మూలలు ఉన్నాయా లేవా దీప్తాయి రథి అన్నాడు ఆ నాలుగు మూలలా నాలుగు దీపములు వెలిగించి పెట్టారట ప్రతి రథానికి అర్థమైందండి ఎన్ని ఏర్పాట్లు చేశారో చూడండి ఆ యుద్ధ రంగంలో మనం అనుకుంటూ ఉంటాం రాతి యుగం నాడు అట్లా జరిగింది ఏమండి జంతు యుగం నాడు ఇట్లా జరిగింది కోటి నుండి మానవుడు పుట్టాడు ఇలా అనేక రకాలుగా ఊహిస్తామా వ్యాస భగవానుడు రాశాడు కాని ఇది ఎవరో మనవాళ్ళు రాసింది కాదు ఆ వ్యాసభగవానుడు ఆనాడు ఉన్నటువంటి ఆధునికత్వాన్ని ఎలా చూపుతున్నాడో చూడండి గజయూధపై ప్రదీప్తాయి ఏనుగులకు వాటి చెవుల పక్కన రెండు దీపములు వెలుగుతున్నాయి అండి ప్రతి ఏనుగుకి అటు పాండవ పక్షంలోను ఇటువ పక్షంలోను అవి కేవలం ఎంత దీపాన్ని ఎంత వెలుతుర్ని చూపిస్తున్నాయంటే ప్రచ్యోతనాయువ ఆకాశం ఆకాశాన్ని కూడా వ్యాపించగలిగినంత వెలుగుని చూపిస్తున్నాయి వాటి రోజున ల్యాంపు సన్నగా ఉంటుంది కాడలేది అది పెట్టిన తర్వాత శాలోచన ల్యాంప్ అని ఓ ఎంత వెలుతురు వస్తుందో అనుకుంటున్నాం మనం ఆ ఏనుగుల చెవుల వద్ద కట్టబడినటువంటి ఆ దీపములు ఆకాశాన్ని కూడా ప్రదీప్తమివ ప్రకాశింపజేస్తున్నాయి ఈ కాంతి ఎక్కడికి చేరుతోంది అడగండమ్మా లేదా సరే ఆకాశాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాయి అక్కడ ఎప్పుడైతే ప్రకాశం జరిగిందో ఆ ఎక్కడికి వస్తుందండి భూమండలానికి వస్తుంది ఎవరడిగారంటే ఈ ప్రశ్న ధృతరాస్తుడు అడిగాడు సంజయుణ్ణి రాత్రి కదా ఎలా యుద్ధం చేస్తున్నారయ్యా పాండవులే ఎదురు వచ్చారని కౌరవులు వాళ్లల్లో వాళ్లే సంహరించుకుంటున్నారా కౌరవులే వచ్చారు అనుకుని పాండవులు వాళ్లల్లో వాళ్లే పొడుచుకుని ప్రాణాలు వదులుతున్నారా ఎలా ఉన్నదయ్యా సైన్యం ఎంత నశించింది పాండవ బలం ఎంత ఉన్నది కౌరవ బలం ఎంత ఉన్నది ఎవరి యుద్ధం ఎలా ఉన్నది ఎవరి వైపు హాహాకారాలు వినబడుతున్నాయి ఎవరి వైపు సంతోషనాదాలు వినబడుతున్నా ఆవేదన మాత్రం ఎట్లా ఉన్నదో చూపించారు ఒకవేళ పాండవులు చేయిస్తారేమో ఎందుకంటే ఇప్పటికి ఎంత మంది తన పుత్రులు మరణించారండి ముప్పై ఆరుగురు మరణించారు అని చెప్పుకున్నావు నిన్న కాదా ముప్పై ఆరు ఆ నలభై మంది మరణించారు కొడుకులు ఆ ధృతరాశ్రుని కొడుకులు ఇంకా మిగిలింది ఎంతమంది దుర్యోధనుతో కలిపి అరవై మంది అర్థమైందండి ఈ రాత్రి యుద్ధం ప్రారంభమై ఇంత జరిగితే ఇప్పుడు రాత్రి యుద్ధంలో ఆ కౌరవులను ఎదిరించగలిగినటువంటి వీరుడు పాండవ సైన్యంలో ఎవరు ఉన్నారు అని అడిగితే కృష్ణ పరమాత్మ చెప్పాడండి రాక్షసులకు రాత్రి సమయంలో బలం ఎక్కువ ఉంటుంది కనుక భీమసేను కొనుకు ఘటో ఆహ్వానించటం మంచిది అన్నాడు ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటిక మాటలాడువాడు ఎవరండి జగన్నాటక సూత్రధారి దేన్ని ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే భీమసేనుడు స్మరించాడు ఘటోత్కజుడు వచ్చాడు యుద్ధానికి సిద్ధపడ్డాడు అతడక్కడే కాదు అతని వెంట నలుగురు రాక్షసులు వచ్చారు ఆ యుద్ధం చేయడానికి ఇది ఎటువంటి యుద్ధం అంటే రహస్య యుద్ధం ఎవడికి ఘటోత్డు కనపట్టల్లా కనక కనపడకపోయినా ఎక్కడ నుండి వస్తున్నాయో పల్లెములు సోలములు తోరములు ముత్రములు ఏవండి అనేక రకాలైన ఆయుధములు వచ్చి సేనలకు తగులుతున్నాయి ఆ సేనలు అక్కడికక్కడే పురాణాలు వదులుతున్నారు చూసే వాళ్ళకి ఎలా ఉన్నదంటే రాత్రి పూట కూడా పడుకున్నారు కదా అన్నట్టు ఉన్నది కాని వాళ్ళు మరణించారా లేదా కూడా తెలియని స్థితిలో ఉన్నది ఈ యుద్ధం స్వైరంగా ఉన్నది స్వైరము అంటే తలుచుకోలేనంత భయంకరము అని అర్థం ఎవరు చేస్తున్నటువంటి యుద్ధం అండి ఇదంతా ఘటోత్కచుడు చేస్తున్నటువంటి యుద్ధం ఆ ఘటోత్కజుడు చేసే యుద్ధానికి ఆనందపడి భీమసేనుడు వికటా హాస్యం చేస్తున్నాడు ఏనుగుల యొక్క సమూహాలను తృంచి వేస్తున్నాడు ఆ భీమసేనుడు కౌరవసేనంతా ఉనికిపోయి కర్ణుని వద్దకు వచ్చిందండి కర్ణ నీవు తప్ప మమ్మల్ని రక్షించేవాడు లేదయ్యా దుర్యోధనుడు కూడా కర్ణుని వద్దకు వచ్చి కర్ణ నీవు సంపాదించినటువంటి శక్తి ఆయుధమును ప్రయోగించవయ్యా అడిగింది ఎవరండి అసలు ఈ శక్తి ఆయుధం ఎలా వచ్చింది కర్ణునకు దాన్ని గురించి చెబుతున్నాడు ధృతరాష్ట్రునకు సంజయుడు అర్థమైందండి కృష్ణ పరమాత్మ ముప్పు అందిస్తే దేవేంద్రుడు కర్ణుని వద్దకు వచ్చి ఏం చేశాడండి దానం అడిగాడు బ్రాహ్మణుని రూపంలో అతడు వచ్చి దానం అడుగుతాడని నువ్వు ఇవ్వవద్దని ఎవరు చెప్పారు వాడికి సూర్య భగవానుడు చెప్పాడు అయినా సరే నేను ఇస్తాను అని మాట ఇచ్చాడు సూర్యునికి ఆ మాట తప్పడు గనుక దాన గనుక సహజంగా తనకు వచ్చినటువంటి కవచము కుండలములు ఈ రెండు ఎవరికి చేశాడు దేవేంద్రునికి ఇచ్చాడు ఇటు దేవేంద్ర నీవు ఎందుకు వచ్చి అడిగావో నాకు తెలుసయ్యా నీ కొడుకుని నువ్వు కాపాడుకోవడానికి వచ్చి అడిగావు ఇందులో నీ దోషమేమీ లేదు దేవేంద్రుడంతటి వాడికి నా కవచ కుండలములనే కాదు అడిగితే ప్రాణములను కూడా ఇవ్వగలిగినటువంటి దానశీలు ఈ కర్ణుడు అని చెప్పి ఇచ్చేశాడు సిగ్గుపడినటువంటి దేవేంద్రుడు తలదించుకుని తప్పని స్థితిలో నీ వద్ద నేను ప్రతిగ్రహణ చేయవలసిన పరిస్థితి వచ్చిందయ్యా కనుక దీనికి ప్రతిగా నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు దేవేంద్రుడు ఇవన్నీ ఎవరు ఎవరికి చెబుతున్నారండి సంజయుడు దురత రాష్ట్రానికి చెబుతున్నాడు ప్రతిగా నీకేం కావాలో కోరుకో నేను ఇస్తా వెంటనే కర్ణుడు చెప్పాడు దాతవ్యమేవాహీతమన్ వేస్తు నేను ఒకరికి ఇచ్చేవాడినే తప్ప ఇంకొకళ్ళ దగ్గర నేను పుచ్చుకునేవాణ్ణి నాకు నువ్వు ఏమీ నేను అడిగే పని లేదు నువ్వు ఇచ్చే పని లేదు అన్నాడు నువ్వు అడగకపోయినా నీకు నేను అందిస్తున్నా అత్యవసరమైనటువంటి సమయంలో ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది సుమా దీన్ని ఆపగలిగిన వారెవ్వరూ లేరు అని శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు వరంగా ప్రసాదించాడు ఎవరు దేవేంద్రుడు ఇప్పుడు తన వద్ద ఉన్న శక్తి ఆయుధాన్ని ఎవరి మీద ప్రయోగించమంటున్నాడండి ఆ భీమసేను కోరుకున్నటువంటి ఘటోత్కర్షిని ప్రయోగించమంటున్నాడు ఎందుకని వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియటల్లా ఆయుధాలు ఎటువైపు నుంచి వచ్చి తగులుతాయో ఆకాశంలో ఉండి మాయా యుద్ధం చేస్తున్నాడు వాడు భూమి పైన లేదు ఇటువంటి స్థితిలో ఏం చేయాలి ఇంతకన్నా వేరే మార్గం లేదయ్యా నేను చెబుతున్నా నేను నిన్ను అర్థిస్తున్నా అడుగుతున్నా కనుక నువ్వు ప్రయోగించవయ్యా కర్ణుడు ఆలోచించాడండి ఎటువంటి సంకట పరిస్థితి వచ్చిందండి ఆ కర్ణునకు ఈ శక్తి ఆయుధాన్ని ఎవరి మీద ప్రయోగించాలనుకున్నాడు ఎవరి మీద కేవలం అర్జునుని మీద ప్రయోగించాలనుకున్నాడండి అంతరిక్షే జల అప్పుడప్పుడు మెరుపులు మెరిసినట్టుగా మెరుస్తున్నాడు వాణ్ణి చూస్తే కర్ణునకు కూడా భయం వేసింది దుర్యోధనుడు ఒక పక్క నుంచి సేన ఒక పక్క నుంచి ద్రోణాచార్యుడు కూడా చెబుతున్నాడు నువ్వు ఆలస్యం చేస్తే ఈ ఉన్నటువంటి మూడ క్షోహిణీలు కూడా మిగలవయ్యా నా మాట వినవయ్యా కరుణ ప్రయోగించవయ్యా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో తప్పని స్థితిలో ఆ శక్తి ఆయుధాన్ని తీసి ఎవరి మీద ప్రయోగించాడండి మీద ప్రయోగించాడు ఏమండి పశ్య కర్ణ బాణి అవస్థితం నిషీధే దారునిమ చేత తనను బలవంత పెట్టి ఆ ఉన్నటువంటి శక్తి ఆయుధాన్ని ప్రయోగింపబడడం చేత కిన్నుడైనటువంటి కోపంతో ఉన్నటువంటి ఆ కర్ణుడు ఎలా కనపడ్డాడంటే పొరపాటున రాత్రి సమయంలో సూర్యుని వలే కనపడ్డా వ్యాస భగవానుడు అన్నాడు సూర్యుడు పొగటి పోటొస్తాడా రాత్రి పూటొస్తాడా పొరపాటున వచ్చాట తన సమయం కాని సమయంలో అలా వచ్చినట్టే సూర్యుని వచ్చినటువంటి సూర్యుని వలె కనపడ్డాడు సూర్యుని కొడుకు సూర్యుని వలె ఉండక ఎలా ఉంటాడు ఎప్పుడైతే ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడో కణకణమని మండిపోతున్నటువంటి ఆ కర్ణుడు నిర్విన్యుడైపోయాడు ఇంకా నేను ఈ యుద్ధరంగంలో మరణించినట్టే ఇప్పటి వరకు కర్ణునకు ఒక ఆశ ఉన్నది ఏం ఆశ ఉన్నదండి కృష్ణ పరమాత్మతో చెప్పాడు ఇంతకు ముందు గుర్తున్నదా నాకు కల వచ్చిందయ్యా అందులో ధర్మరాజు బంగారం మెట్లెక్కుతున్నట్టు మేము గాడిదల మీద పెడుతున్నట్టు ఒంటెల మీద పెడుతున్నట్టు కల వచ్చింది అని చెప్పాడా యుద్ధరంగంలో మేము మరణించడం ఖాయం అని చెప్పాడా అయినా మనస్సులో ఒక పక్కన ఆశ ఉన్నది ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తి ఆయుధం ఉన్నది కదా ఆ శక్తి ఆయుధం చేత ఆ అర్జునుణ్ణి సంహరించవచ్చు అతడి మీదే కదా ఇతనికి ఉన్న స్పర్ధ అందువల్ల ఆశ ఉన్నది ఆ కొద్ది ఆశ ఇప్పుడు ఆ ఆశ కాస్త ఏమైపోయింది హతాశమైపోయింది కారణం ఏమంటే నేను ఏది చేసినా కర్ణుని యొక్క మనోగత భావం నేను ఏది చేసినా ఎవరి కోసం అంటే దుర్యోధనుడి కోసమే అతడే వచ్చి అడిగినప్పుడు స్వార్థ విషయాన్ని కూడా నేను త్యాగం చేయగలిగితేనే ప్రపంచంలో ఈ భూమి మీద సూర్య చంద్రాలు ఉన్నంత వరకు దాన కర్ణునిగా నా పేరు మిగిలిపోతుంది ఇప్పుడు ఈ శక్తి ఆయుధాన్ని దానం చేశాడా తను ప్రయోగించాడా చెప్పండి దానమే చేశాడు ఎవరికి దుర్యోధనులకు కనుకనే ద్వాపరయుగం అయిపోయింది కలియుగంలో ఇంకా ప్రథమ పాదం నడుస్తుంది ఇప్పటికీ కూడా ఎవరైనా దాన ధర్మాలు కనుక చేసినట్లయితే ఆయనకేవండి దానకర్ణుడు అని తప్ప ఇంకో మాట ఎవరు చెప్పరు దాన దుర్యోధనుడు అనే వాళ్ళు ఉన్నారా దాన ధర్మరాజు అనేవాళ్ళు ఉన్నారా ధర్మరాజు కూడా దానాలు ధర్మాలు చేశాడు కానీ శాశ్వతంగా కీర్తి నిలబడలేదు ఒక్క కర్ణునికే చెందింది ఒక్కటే ఆలోచించాడు ఏమని ఆలోచించాడు రంగం ప్రలంబతే అంబాజ్యే ప్రవర్త విశారదోత్కజం వీరాసీ భవన భవేన వయస్ అన్నాడు నా కోసమని నేను స్వార్థపూరితంగా అడ్డుపెట్టుకున్నటువంటి శక్తియుధాన్ని భగవంతుడు నా యొక్క శాశ్వతంగా లోకల్లో నిలబడిపోవడం కోసం నా మిత్రుడు వయస్సుడు అంటే మిత్రుడు ఆ మిత్రుని కొరకు నేను దానం చేసేటువంటి స్థితిని కల్పించి నా చేత ఇది పంపిస్తున్నాడు అని ప్రయోగించాడు ఆ శక్తి ఆ ఘటోత్కర్షుడు ఎక్కడ ఉన్నాడో ఎటువైపు ఉన్నాడో అటువైపుకే ప్రయాణం చేసింది వాడు ఎటు మారితే అటు దిక్కుకు వెళ్ళింది శక్తి కదా ఘటోత్కచుని రూపం ఎంత ఉన్నదో అంతకన్నా రెట్లు పెద్ద రూపాన్ని పొంది తన లోపల లీనము చేసుకొని పిప్పి చేసి క్రింద పడవేశను ఎవరిని ఘటోత్కచుని కింద పడిపోయాట్టండి మరణ సమయంలో వాస్తవ రూపం బయటపడుతుంది అంతకుముందు కామరూపాలు ఎన్ని రూపాలు పొందినా మరణ సమయంలో మాత్రం ఏం రూపం బయటపడుతుందండి వాస్తవ సమయం భయపడే సమయంలో మరణ సమయంలో వాస్తవ సమయం వాస్తవ రూపం బయటపడుతుంది దాంతో యుద్ధ రంగంలో విగత జీవుడయ్యాడంటే ఎప్పుడైతే ఘటోత్కచుడు విగత జీవుడయ్యాడో దుఃఖించారు పాండవులు భీమసేనుడి దుఃఖానికి అంతులేదు ఇప్పుడు దుర్యోధనుడు అడిగాడు నా తమ్ములను చంపినప్పుడు నీకు అనిపించలేదా ఆ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మందిని చంపిన వాడెవరు భీమసేనుడై దొరికిన వాడిని దొరికినట్టు మర్తిస్తున్నాడు ఇప్పుడు నీవు ఆలోచించుకో చేసిన రెండు ప్రతిజ్ఞలు ఇంకా పరిపూర్ణం కాలేదని ఆ ప్రతిజ్ఞలు కనుక తప్పేవా నీకు రౌరవాదిన రకముల కన్నరకంలో చోటు దొరుకుతుంది నీవు వాటిల్ని ఎటు నిర్వహించలేవు కనుక సిద్ధంగా ఉండు అని దుర్యోధనుడు భీమసేను హెచ్చరిస్తున్నాడు హేళన చేస్తున్నాడు తన కుమారుడు పోయిన దుఃఖంలో ఉన్నాడు ఎవరండి కృష్ణ పరమాత్మ మాత్రం పరమానందపడి నాట్యం చేశాటండి ఎక్కడ నాట్యం చేశాడు యుద్ధరంగంలోనే రథంలో కూర్చుని యుద్ధానికి సిద్ధంగా ఉండి చేస్తున్నటువంటి అర్జునులకు ఆశ్చర్యం వేసిందిట మా పక్షంలో ఉన్న ఘటోత్కజుడు మరణిస్తే నాట్యం చేస్తాడేమిటినా అని శ్చర్యం వేస్తే వ్యాస భగవానుడు అంటాడు సర్వై భగవన్ ఏక రూప భగవంతునికి తన పక్షము పరాయి పక్షము అనేటువంటిది ఒకవేళ తన సర్వం భగవన్ ఏక రూప ఒకవేళ కించిత్ పక్షేణ ఉపధార్యే ఒకవేళ పక్షమే తనక ఉన్నట్లయితే సుభద్రాగి అన్నాడు వ్యాసుడు సుభద్రకు అభిమన్యుణ్ణి చంపించి ఏ విధంగా దుఃఖాన్ని కలిగిస్తాడు సుభద్ర ఏమవుతుందండి కృష్ణ పరమాత్మకు సొంత చెల్లెలు ఆ చెల్లెలు కొడుకు అవునా కాదా అభిమన్యుడు మరణానికి కారణం కృష్ణ పరమాత్మ అవునా కాదా ఆయన ముందు వేసినటువంటి ప్రకారమే జరిగిందా లేదా ఒకవేళ స్వపక్షము పరపక్షము అనే తేడా భగవంతునికే కనుక ఉన్నట్లయితే సుభద్ర కొడుకైనటువంటి అభిమన్యుణ్ణి ఎట్లా చంపడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పిస్తాడు తన వాళ్ళంతను కాపాడుకుంటాడు కదా కనుక భగవంతునికి ఏ విధమైనటువంటి పక్షపాతము లేదు అదీ కాక అర్జునుని తాను కాపాడుతాను అని మాట ఇచ్చాడు అర్థమైందండి అంతేకాదు ఈ భూమండలాన్ని పాండవులకు అప్పగిస్తాను అని మాట ఇచ్చాడు ఆయుధాన్ని ధరించకుండా ఆయన ఏ పనైనా ఆయుధాన్ని ధరించకుండానే చేస్తాడు చిన్నతనం నుంచి అలాగే చేశాడు అర్థమైందండి కనుక ఆయుధం చేతిలో లేకుండా సర్వం సహా భూమండలం మొత్తాన్ని ఎవరి కల్పిస్తాడండి రెండో విషయం వ్యాసుడు చెబుతున్నాడు ఏమని అదృష్టం దురదృష్టమేవ ఏ పత్రమే త్రయరేవ కల్పతి అదృష్టము దురదృష్టము అనేటువంటి వాటికి చక్రం ఉన్నదండి ఆ చక్రానికి మూడు ఆకులు ఉంటాయట ఒకటి అదృష్టం ఒకటి దురదృష్టం ఒకటి తటస్థం అర్థమైందండి ఈ మూడు ఆకులు ఏమవుతాయి ఒకప్పుడు కింద ఉన్నది పైకి పెడుతుంది పైనది కిందికి వస్తుంది ఇంతకుముందు కౌరవులందరినీ చేయించినటువంటి వీలవేశంలో పాండవులు ఏం చేశారు విజయ సుందుబులు మోగించారు ఇప్పుడు కొడుకు తెచ్చేటప్పటికి వీళ్ళేం చేస్తున్నారు దుఃఖపడుతున్నారు విజయ సుందులు ఎవరు మోగిస్తున్నారు యుద్ధరంగం ఎప్పుడు కూడా అదృష్ట దురదృష్ట తటస్థములనే ఆకులతో తిరుగుతూ ఉంటుంది తిరిగేటప్పుడు ఆ చక్రం ఆ చక్రంలో ఉన్న అదృష్టం అనేటువంటి ఆకు ఎవరి వైపుకు వస్తుందో చెప్పలేము ఎటువంటిదండి యుద్ధం మనం వాటిల్లో చూస్తూ ఉంటాం టీవీల్లో వాటిల్లో కొన్ని కొన్ని చోట్ల ఆడుతూ ఉంటారు చక్రాన్ని కదిపి ఆ నెంబరు ఎక్కడికి వస్తుందో అని పెట్టి అక్కడికి వచ్చిన వాడికి అక్కడ వాడు పెట్టిన డబ్బుకు వెయ్యి రెట్లు డబ్బో పది రెట్లు డబ్బో ఇస్తూ ఉంటారు దీన్ని కూడా ఏమంటారండి అంటారు అవునా కదా కనుక యుద్ధం కూడా ఎటువంటిది జూదము వంటిదే వ్యసనం వంటిదే దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అందుకనే సాధ్యమైనంత వరకు యుద్ధం జరగకుండా చూడాలి అనుకున్నాడు సత్యనిష్ఠుడు ధర్మ అయినటువంటి ధర్మరాజు కానీ తప్పని పరిస్థితి వచ్చినప్పుడు క్షత్రియుని పుత్రుడు కనుక ఏం చేయాలి యుద్ధం సిద్ధమనే చెప్పాలి అందుకని చెప్పాడు అందులో అతడి దోషమేమి ఈ పరిస్థితి ఇలా ఉంటే ద్రోణాచార్యుని యొక్క ఆలోచన వేరు విధంగా ఉన్నది ఆ సప్త ఋషులు చెప్పినటువంటి దాన్ని గురించే ఆలోచన చేస్తున్నాడు ఒక్కసారి ద్రోణాచార్యుని యొక్క భుజముల నుండి వచ్చేటువంటి బాణముల యొక్క తీవ్రత ఎప్పుడైతే తగ్గిందో దృష్టద్యమునుని ఆలోచన పెరిగింది పాండవ పక్షంలో ఉండేటువంటి దృష్టద్యమునుని ఆలోచన ఈ ఆలోచన ద్వారా ఈ సమయంలో మనం ద్రోణాచార్యుణ్ణి చంపేద్దామనేటువంటి స్థితి వచ్చింది కానీ ద్రోణాచార్యుణ్ణి సామాన్యమైన వాడు ఎవ్వడూ ఈ రాత్రి యుద్ధం ఇలా జరగగా తెల్లవారండి తెల్లవారిన తర్వాత కూడా ఎవరి గుడారాలకు వాళ్ళు వెళ్ళటం మళ్ళీ రావటం లేకుండా యుద్ధం అలా జరుగుతూనే ఉన్నది ఇప్పుడు ఎన్నో రోజుకు వచ్చారండి ఐదవ రోజుకు వచ్చారు వాళ్ళు యుద్ధంలో ద్రోణాచార్యుణ్ణి సేనానాయకుడుగా ఉంచి ఘటోత్కజిని పోగొట్టుకున్నటువంటి పాండవ సేన దుఃఖమగ్నమయ్యింది ఎందుకంటే అనేక రకాలుగా ఘటోత్కజులు ఇప్పటికీ యుద్ధ రంగంలో వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి మూడు సార్లు వాళ్ళు నష్టపోయారు వీళ్ళు నష్టపోయారు యుద్ధం వల్ల ఏ ఒక్కరు ఆనందపడేది ఏమీ లేదు ఇది శాశ్వతమైనటువంటి విషయం ఎవరికైనా ఎప్పటికైనా తెలుసుకోవలసిన విషయమే కానీ క్షేత్ర ధర్మాన్ని అనుసరించి చెయ్యాలి గనక చేస్తున్నారు వీటన్నిటికన్నా ముందు వాక్యం అంటే ఏ ఏ రాక్షసులు ఏ ఏ అంశలతో భూమి మీద పుట్టారో ఆయా రాక్షసులందరినీ సంహరించడమే పరమాత్మ యొక్క లక్ష్యం అర్థమైందండి కనుక ఆయా రాక్షసులనే కాదు వాళ్ళను అనుసరించేటువంటి వాళ్ళను కూడా సంహరిస్తారు ఎవరు ఎప్పుడు ఏ రకంగా ఉంటారో తెలియదు కనుకనే ఈ కఠోత్కషిని చంపటం వల్ల వాడు రాక్షసుడు కనుక అడగనే అడిగేశాడు ఎవరు అడిగింది అర్జునుడు అడిగాడు బాగా సంతోషపడుతున్నాడావు మా పక్షంలో ఉన్నటువంటి వాడు పోతే మా పక్షాన్ని ఉండి చేస్తున్నావు కదా నీవు దుఃఖ నీవు సంతోషపడడం నాట్యం చేయడం ఏమిటయ్యా అని అడిగితే కృష్ణ పరమాత్మ చెప్పాడండి రాక్షస జాతికి చెందిన వాడు ఎప్పుడూ రాక్షసుడే నీ పక్షం కానీ నా పక్షం కానీ శరీరం పైన రాసపుండు వస్తే ఇది నా శరీరం మీద వచ్చింది కనుక చాలా మంచిది అనుకుంటే రాసపుండు ఏం చేస్తుంది ఏమండి కనుక నీ వంశంలో ఉన్నంత మాత్రం చేత రాక్షసుడైతే వాడు మంచివాడు వాళ్ళ వంశంలో ఉంటే వాడు చేడ్డవాడు లేదు ్రాహ్మణ నింద చేసేవాడు బ్రాహ్మణుని శిక్షించేటువంటి వాడు బ్రాహ్మణ తత్వాన్ని విమర్శించేవాడు బ్రాహ్మణత్వమును నశింపజేయడానికి చూచేవాడు బ్రాహ్మణుని పట్ల ద్వేషము కలిగినవాడు ఈ ఐదు గురువు నాకు శత్రువులే ఎవరండి చెప్పింది మాట ఎవరండి చెప్పింది కృష్ణ పరమాత్మ అందుకనే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏముంటుందండి బ్రహ్మజ్ఞ బ్రాహ్మణ ప్రియ అని చెప్పి ఉంటుంది ్రాహ్మణుడంటే భగవంతుడికి చాలా ప్రేమయ్యా నన్ను నువ్వు గౌరవించకపోతే మంచిది కాదు అని అనటానికి వేరలేదు ఎటువంటి బ్రాహ్మణుడంటే ఇష్టమో దాంతోనే చెప్పబడింది దానికి వేరే ఒక్ర భాష్యం చెప్పరాదు బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బ్రహ్మజ్ఞుడైనటువంటి బ్రాహ్మణుని పట్ల ప్రీతి కలిగినవాడు అని అర్థం కనుకనే బ్రాహ్మణుని పట్ల ద్వేషం కలిగిన బ్రాహ్మణుని నిందించిన శిక్షించిన సంహరించిన అటువంటి వాడు ఎవరితో సమానం రాక్షసునితో సమానం ఈ ఘటోత్కచుడు కూడా అటువంటి వాడే రాక్షస జాతిలో పుట్టడం చేత ఎంతో మంది బ్రాహ్మణుల యొక్క రక్త మాంసములను ఆకారముగా కొన్నవాడు వీడు కనుకనే సమయం కోసం ఎదురు ఇప్పుడు సమయం దొరికింది నేనే ఈ పని చేయించా అన్నాడండి ఈ విషయాన్ని భీముడికి మాత్రం చెప్పవద్దన్నాడు ఒకవేళ భీముడికి చేస్తే భీముడు ఏం చేస్తాడండి యుద్ధానికి రాడు ఎవరి మీద యుద్ధానికి వస్తాడు కృష్ణ పరమాత్మ మీద యుద్ధానికి వస్తాడు ఏమండి బెదిరిపోచుంటో లేక తొల్లింటి భీమసేనుడవు కావు అని రాయబార సందర్భంలో అన్నందుకే మీది మీదికెళ్ళి ఇదేమైనా ఆడపిల్లలు గొల్లవాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి పాలు పొరుగు వెన్నాను దొంగతనంగా తింటామనుకుంటున్నావా యుద్ధమంటే అని మీదికి వెళ్ళాడు ఎవరి మీదికి కృష్ణుడి మీదకి ధర్మరాజు అడ్డుపడి యువతలకి వచ్చాడు అర్థమైందా అండి ఆవేశం కలిగిన వాడు కనుక ప్రేమశేరునితో మాత్రం అనవత్తయ్యా అన్నాడు అననులేవయ్యా అన్నాడు అర్జునుడు కూడా కించిత్ మాత్రం కష్టపడ్డాడు ఎందుకో తెలుసినా మీరు ఒకటి ఆలోచించండి అటు అర్జునుని కొడుకుని చంపడానికి కారణమైన వాడు పరమాత్మయే ఇటు భీముని కొడుకుని చంపడానికి కారణమైన వాడు పరమాత్మయే ఇక్కడ కారణం వేరు అక్కడ కారణం వేరు అది దుర్మార్గ కారణం చేత వాణ్ణి సంహరింపజేశాడు వీడికి ఇచ్చిన మాట కోసం వాణ్ణి పంపించాడు అర్థమైందండి ఒకవేళ ఆ అభిమన్యుడే గనక బతికి ఉన్నట్టయితే ఇలా తరువాత యుద్ధం ఉండే అవకాశమే ఇది అర్థమైందండి కనుక తాను చేయవలసినదంతా తాను చేయాలి కనుక చేయటం కోసమే తాను మానుష రూపాన్ని ధరించి వచ్చాడు కనుక ఎవరు ఎంతవరకు చేయాలో అంతవరకే చేసి పైకి పంపించాలి హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్ చేయవలసిన పని కూడా ఇక్కడ మనమే చేసేస్తే ఆయనే ఉంటాడండి కూర్చున్నాం కుర్చీలో మొత్తం మా సంతకాలు కూడా నువ్వే పెట్టి సరిపోతుంది అంటాడా అండా కోపం వచ్చి అట్లాగే ఎవరు చెయ్యాలో వాళ్ళే చెయ్యాలి ఎవరు చెయ్యాలి అనే నిర్ణయం అంటే భగవంతుని నిర్ణయం ఆ నిర్ణయాన్ని అనుసరించే భగవంతుడు అన్ని చేశాడు కనుకనే నీవు పెద్దగా ఆలోచించవద్దయ్యా అన్నాడు తెల్లవారింది తెల్లవారిన తర్వాత కూడా యుద్ధం ప్రచోదితమైంది ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అర్జునుడు రాత్రి తెల్లవారులు మెలకువగా ఉండడం చేత అతడి హస్తలాఘవం ఏమైంది కలిగింది ద్రోణాచార్యుడు మాత్రం ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా ఏమని ందరినీ నశింపజేయకుండా కవచాన్నేను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ చేసిన కారణం చేత ఏం చేస్తున్నాడు అశ్వధామ ఇంకొక చోట యుద్ధం చేస్తున్నాడు మీరంతా ఇక్కడే ఉన్నారు పట్టపగలు ఐదవ రోజు యుద్ధం భీకరంగా ఉన్నది ఇలాగే కనుక జరిగితే సాయంకాలానికి ఇంకొక పరిస్థితుల్లో కృష్ణ పరమాత్మ అర్జునునితో ఒక మాట చెప్పాడండి ద్రోణాచార్యుడు తనంతట తాను మరణించటం అనేటువంటిది జరిగే పని కాదు చెప్పగలిగినట్టయితే మీద పడతాడు అర్జునుడు కూడా అంగీకరించలేదండి ధర్మరాజు అసలు అంగీకరించడు నాయన నే చెప్పేటువంటి ధర్మాన్ని విను భీమసేను పులు కౌరవ సేనలో అశ్వర్థామ అనేటువంటి గజమున్నది ఖచ్చితంగా సమయానికి భీమసేనుడు దాని ప్రాణములు తీయాలి అశ్వత్మహత అని ఎప్పుడైతే వాడు అంటాడో అన్న వెంటనే ఏం చేస్తాడు ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు శస్త్రయాసం చేస్తాడు ఎప్పుడైతే అతడు అన్ని సన్యసించాడో అప్పుడు సంహరించగలుగుతాం మనం అప్పటిదాకా ద్రోణాచార్యున్నేమీ చేయలేము నీకు రాజ్యం కావాలా నేను చెప్పిన పనిచే ఏమయ్యా అసత్యం ఆడితే దోషం వస్తుంది కదా ఇక్కడ దోషం వచ్చేటువంటి అవకాశం లేదు కారణం ఏమంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి కానీ ఒక దేశాన్ని రక్షించడానికి కానీ ఆ ప్రజల యొక్క రక్షణ బాధ్యత కోసం కానీ వీటి సందర్భాలలో మనం ఏం చేయవచ్చు లేదు ఒక స్త్రీ యొక్క అభిమానాన్ని కాపాడడానికి కానీ అసత్యం ఆడటంలో దోషం లేదు దాన్ని ఆంధ్ర భారతంలో చిక్కన గారు ఏం చెప్పారండి ప్రాణ విత్తంకవచ్చు అధము పొందదు అధిపా అన్నారు ప్రాణాన్ని నిలబెట్టడం కోసం అబద్ధం వాడు ఏమండి డాక్టర్లు ఎన్నె పందాలు చెబుతారు నీకేం పర్వాలేదయా నువ్వు బ్రతుకుంటావు నేను ఉన్నావు కదా మందులు ఇస్తున్నావు కదా ఎందుకు దిగులు పడమాకు అంటే నాలుగు రోజుల్లో చచ్చేవాడు ఓ నలభై రోజులు ఉంటాడు ఇదో ప్రాణాలు పోక తప్పవు కానీ ఆ డాక్టర్ ఏం చెయ్యాలి వాడికి అబద్ధమే చెప్పాలి సత్యం చెప్పాలి కదా అని అయిపోయిందయ్యా నీ పని ఏం లాభం లేదు అంటే ఓ గంట బతికేవాడు ఆ క్షణంలోనే గుంజిపోతాడు అవునా కదా ఆ భయం చేస్తాను అందుకని ఓ ప్రాణాన్ని నిలబెట్టడం కోసం అబద్ధం అడవయ్యా ఇదిగో ఈ అబద్ధం చెబితే వాడికింత ప్రయోజనం కలుగుతుంది అన్నప్పుడు అబద్ధం చెప్పవయ్యా ఈ అబద్ధం చెబితే పరువు పోకుండా ఉంటుంది అనుకున్నప్పుడు అబద్ధం చెప్పవయ్యా మిగతా విషయాల్లో మాత్రం అసత్యం చెప్పవద్దయ్యా ఈ మూడు విషయాల్లో మాత్రం అనృతం అవుతుంది కనుక నా మాట విని ఒప్పుకోవయ్యా నేను చెబుతున్నా అర్థమైందా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ధర్మనందనుడు అన్నాడు నేను చస్తే అసత్యం చెప్పను అన్నాడు చెప్పకపోతే చావటం కచ్చితం సత్య అబద్ధం చెప్పననే మాట తర్వాత ద్రోణాచార్యుణ్ణి మనం అందుగంట వెయ్యాలి ఆపగలగాలి అంటే ఏం చేయాలి ఈ మాట చేయవలసిందే నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నా నీవు నన్ను ఎంచుకున్నావు గనుక నేను చెప్పినట్టు చేయవలసిందే అని ఎవరు చెప్పారండి కృష్ణ పరమాత్మ చెప్పారు నీ ఇష్టం పరమాత్మ కోసం ఒప్పుకున్నాడు ఎవరు ధర్మానందనుడు ఆ గజరాజును సంహరించడానికి భీమశేరుడు ఒప్పుకున్నాడు నువ్వు అసత్యం చెప్పవయ్యా అని అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అసత్యం చెప్పడానికి ఒప్పుకున్నారండి ఆ రాజులు కానీ ఆ సైన్యంలో వాళ్ళు కానీ ఇదేదో బాగుంది అన్నారు అట్లా చేస్తే కానీ ఈ ద్రోణాచార్యుడు మనల్ని పట్టకనివ్వడు అనే ఆలోచనకి వాళ్ళు కూడా వచ్చారు కానీ ఏమండి ఒక్క ధర్మరాజు అర్జునుడే ఒప్పుకోలేదు అర్జునుకు గురుదేవుని ఆ విధంగా మోసంగా సంహరించడం అనేటువంటిది ఇష్టం లేదు కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నారు ఈ విషయంలో మాత్రం నేనేం చేయను తటస్థంగా కూర్చుంటానన్నాడు కూర్చున్నాడండి ఎవరు అర్జునుడు భీమసేనుడు ఆ గజరాజును సంహరించాడు సంహరించిన వెంటనే అశ్వద్ధామహత అన్నాడు అన్నవాడు ఎవరయ్యా ఈ ధర్మరాజు అంటాడో లేదో అని భీమసేనుడే అన్నాడు ఎవరు అంటున్నారు అండి భీమసేనుడే నవ ఆకర్ణోమ బుద్ధి సర్వశాస్త్రుక్త ఈ మాట అన్నది ఎవరయ్యా అంటే భీమసేనుడు అశ్వత్థామ మరణించాడు అని అన్నటువంటి ఆ మాటలో తొట్టుపాటు కనపడిందటండి ఎప్పుడైతే తొట్టుపాటు కనపడిందో ధృతరాక్షుడు అన్నట్టతరాష్ట్రుడు కాదు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు అన్నాడు విశ్వాసము నాకు ఎవరి పట్ల ఉంటుందో వాళ్ళు చెబితే నమ్ముతే కాని నీ పోటీ బలిచిన తున్న పోతులు చెబితే ఎవరిని బలవాన్ పశునాం అన్నాడు బాగా బలిసినటువంటి దున్నపోతులు చెబితే నమ్ముతాననుకుంటున్నావా నమ్మను అన్నట్టండి ఇప్పుడు ధర్మరాజు చెప్పక తప్పదు ధర్మనంతన నువ్వు చెప్పవయ్యా అశ్వత్మ మరణించాడా ఎందుకంటే ఇక్కడ యుద్ధం చేయటం లేదు కదండీ అశ్వత్థామ ఇంకొక పక్షంలో ఉన్నాడండి ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో ఆ అశ్వధామ మరణించాడా లేదా అడుగుతున్నాడండి అధర్మత కృతం యుద్ధం సమయో నిధనస్యతే అధర్మమైనటువంటి యుద్ధం కౌరవులు చేస్తారు కానీ పాండవులు చేస్తారని నేను ఊహించను సమయోయ్యే ఎదుటి వాడిని చంపడం కోసం పాండవులు ఇంత పని చేస్తారని నేను అనుకోను కనుక నువ్వు చెప్పవయ్యాయుధం ద్రోణం కథ వాతూ నా పుత్రుని యొక్క స్థితిని నీవు తెలియజేయవయ్యా వెంటనే ధర్మనందనుడు కూడా కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ ధర్మదేవతకు సత్యదేవతకు నమస్కరించి అశ్వథ మహ అన్నాడు ఏమన్నాడండి కుంజరహ ఆ కుంజరహ అనేది చాలా మందర స్థాయిలో అన్నాడు చాలా తక్కువలు కిందనేది మాత్రం వైఖ అనేశాడు ఎప్పుడైతే ఆ పని చేశాడో చేతనున్నటువంటి అస్త్రములను కింద పడవేసేసాడు ఎవరు ద్రోణాచార్యుడు గొప్ప కూలిపోయాడు తన చుట్టూ ఉన్న రక్షణ కవచ అస్త్రమును భేదించాడు ఇప్పటిదాకా ఎవరు ఎటువంటి బాణాలు వేసినా ఎంత యుద్ధం చేసినా తన వద్దకు ఆ బాణాలు రాకుండా ఉండటం కోసం అభేద్యమైనటువంటి రక్షణ కవచం యొక్క దివ్యమైనటువంటి మంత్రం ఒకప్పుడు దుర్యోధనులకు కూడా ఇచ్చాడు అని చెప్పుకున్నాం మనం పొద్దున అవునా కాదా ఆ కవచాన్ని భేదించాడు ఎప్పుడైతే భేదించి కుప్పకూలిపోయి తాను ధరించినటువంటి కవచాన్ని తీసేశాడు గురుదేవాళ్ళను లే చెప్పండి ఆ తండ్రి అసలు వరమిచ్చింది వాడికి చిరంజీవిని ఎవరో వరమిస్తే తెలిసింది కాదు తండ్రే వాడు చిరంజీవి నీవు చిరంజీవి అవుతావు అని వరం తాను వరం ఇచ్చాడు గనుక అది ఖచ్చితంగా వాడి పట్ల జరుగుతుంది అనే విశ్వాసం తనకు లేదు అర్థమైందండి మనం కూడా పిల్లవాడిని ఏం చేస్తాము ఏం చేస్తా అని చెప్పండి విద్యాబుద్ధులు బాగా కలగాలని కోరుకుంటున్నాను రా బగ అర్థమైందా కాలేదా ఏదో దీవించమన్నాడు కనుక దీవించాం వాడు ఖచ్చితంగా గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు అనేటువంటి నమ్మకం మనకేమీ ఉండదు అదే తండ్రి పరిస్థితి కూడా కానీ ద్రోణాచార్యుని నోటి వెంట నుండి వచ్చినటువంటి మాట జరగకుండా ఉండదు కారణం ఏమంటే బ్రహ్మణ్యం అన్నారు తపస తపస్సు చేసినటువంటి వాడు అయ్యో నిజం తల్లి గర్భంలో నుంచి పుట్టినవాడు కాదు ఒక రకంగా చెప్పదలుచుకుంటేంద్రుడు ఎటువంటి వాడు ద్రోణాచార్యుడు కూడా అటువంటి వాడేనండి సుఖయోగేంద్రుడు దేని నుండి పుట్టాడు అరణి నుండి పుట్టాడు ద్రోణుడు దేని నుండి పుట్టాడు హోమమునకు హిశ అవునా కదా అంత శక్తి సంపన్నుడు కనుక తన కొడుకు చిరంజీవి అవునా కాదా అనేటువంటి విచికిత్స ద్రోణునకు లేదు వరం అయితే ఇచ్చాడు అవునా కాదా అనేటువంటి విచికిత్స ద్రోణునకు లేదు లేదు కనుకనే అశ్వథానహత పైగా మాట చెప్పింది ఎవరండి అర్జునుడు చెప్పాడు ఆ ధర్మరాజు చెప్పాడు అర్జునుడు చెప్పినా నమ్మేవాడు కాదేమో ఎప్పుడైతే కారణం ఇప్పుడు నమ్మకం ఎవరి మీద పట్ల నమ్మకం ఎందుకంటే అతడు ధర్మాన్ని సత్యాన్ని అంతగా సేవిస్తాడు గనుక ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే అస్త్రశస్త్రాలు వదిలేశాడు కుప్పకూలిపోయాడు మోకాళ్ళ మీద కూర్చున్నాడు కవచాన్ని విప్పేశాడు తన చుట్టూ అభేర్థ్యమై ఉన్నటువంటి ఆ కవచాన్ని కూడా ఛేదించాడు దుఃఖితుడై కూర్చున్నాడు అండి నేల మీద కూర్చున్నాడు ఒక్కటి నిర్ణయానికి వచ్చాడు ఆ దృష్టద్యమునుడికి నేను ఎప్పుడు దొరుకుతానా అని వాడు చూస్తున్నాడు కారణమేమంటే దృపథరాజు హోమం చేయటం వల్ల ద్రోణాచార్యుణ్ణి చంపగలిగినటువంటి కొడుకు కావాలి అని కదా చేసింది కనుక చంపేవాడు ఎవరు ఎవరండి దృష్టమునుడు వాడి చేతిలో చావటం కన్నా ముందేను మరణించాలి ఒక బ్రాహ్మణుడైన క్షత్రియుని చేత సంహరింపబడడం అనేది సకల ఋషి గణానికి బ్రాహ్మణ జాతికి అవమానమే ఇప్పటి వరకు నేను చేసిన కర్మలన్నీ బ్రాహ్మణ జాతికి అవమానమే ఒకవేళ తిండి లేక కడుపు నేను ఉద్యోగం చేస్తే చేయవచ్చు కానీ ఆయుధాన్ని ధరించి యుద్ధానికి రావటం నేను చేసినటువంటి దోషం బ్రాహ్మణులకు అధ్యయనం చేసే హక్కున్నది అధ్యాపన చేసేటువంటి హక్కు ఉన్నది అంతేదాన్ని దాన్ని ప్రాక్టికల్స్ లో పెట్టేటువంటి అర్హత వాడికి లేదు కానీ నేనేం చేశాను వాడి ఉప్పు తింటున్నా చెప్పండి ఆ బ్రాహ్మడే కాదని ఎవరన్నారు ఆయన ధర్మాన్ని తప్పలేదని మేమేమనలేదే పరశురాముడు ధర్మాన్ని తప్పాడు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అందుకనే ఆనాడు ఉన్న ఋషిగణం నుంచి ఆయన్నేం చేశారండీ బయటకు పంపించారు పరశురాముడిని ఒంటరిగా కూర్చుని గంధమాదన పర్వతం దగ్గర తపస్సు చేశాడు ఆ శిఖండి వెళ్ళి ఆ పరశురాముడిని ప్రతిమలాడితే అప్పుడు పరశురాముడు భీష్మునితో యుద్ధం చేయడానికి కూడా వచ్చాడు మనం చెప్పుకున్నాం చెప్పుకున్నావా లేదా చిత్తవరికి పరశురాముడు ఏమీ చెయ్యలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఎవరిని భీష్ముణ్ణి తప్పు చేస్తే ఎవరైనా అనుభవించవలసిందే వీడు వాడు లేదు భగవంతుడైనా అనుభవించవలసిందే తప్పు చేస్తే ఎందుకు అనుభవి ఈ మాట చెప్పింది ఎవరు భగవంతుడే చెప్పాడు ఎందుకు అనుభవిస్తాడు భగవంతుడు ఎట్లా అనుభవిస్తాడు శరీరాన్ని పొందుతాడు గనుక శరీరం ఎప్పుడైతే వచ్చిందో దేహం ఉన్నదా సందేహం తప్పదు అర్థమైందా కనుకనే మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కరూ వాడికి విజ్ఞానం ఉన్నది వెనుక దేనికోసం ప్రయత్నం చేయాలి ఇక దేహం పొందకుండా ఉండేదాని ప్రయత్నం చేయాలి అర్థమైందా అండి దీనికి కావలసిందేమిటి జన్మ పొందకుండా ఉండాలి అంటే అది ఎక్కడ ఉన్నదంటే మేడ మీద ఉన్నది పొందకుండా ఉండే స్థితి ఎక్కడ మేడ మీద ఉన్నది ఆ మేడ మీదకి వెళ్ళడానికి మూడు మెట్లు ఉన్నాయి మొట్టమొదటి మెట్టు భక్తి రెండవ మెట్టు జ్ఞానము మూడవ మెట్టు వైరాగ్యము ఈ మూడు తాకితే మోక్షం భవనం పైకి మనం వెళ్తాం ఆ అవకాశం ఎవరికి ఉన్నది ఒక మనిషికే ఉన్నది ఇవాటి రోజున పశువులు కూడా ఏ జ్ఞానం లేకపోయినా ఆ దూరి గారు రాశాడు కదండి ఏ వేదంబు పఠించేతం కావు నీపాద సంసేవాళ హస్త ప్రధానంగా మనం పొందవలసింది ఏమిటి అంటే భక్తిని పొందాలి ఆ భక్తిని గట్టిపరుచుకోవటం కోసం జ్ఞానం పొందాలి జ్ఞానము అంటే ఏమిటండి విచక్షణ జ్ఞానము అంటే ఏమిటి విచక్షణ తెలుసుకోవటం దేన్ని తెలుసుకోవాలి నిన్ను నువ్వు తెలుసుకో ముందు భగవంతుడు ఉన్నాడో లేడో నీకు అనవసరం వాడు ఉన్నా లేకున్నా నువ్వు ఉన్నాడు అనుకున్నా లేడు అనుకున్నా వాడు చేసే పని వాడు చేస్తూ ఉంటాడు అవునా కదా అండి ఓ నాస్తికుడు ఉన్నాడు ఒక ఆస్తికుడు ఉన్నాడు వీడు భజన చేస్తున్నాడు వాడు లేడని ఉపన్యాసం చెబుతున్నాడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని ఈ నాస్తికుడు కూడా ఇరవై గంటలు భగవంతుడినే తలుచుకుంటున్నాడు అవునా కదా వాడు వ్యతిరేక భావంతో తెలుసుకుంటున్నాడు నీవు అభిమాన భావంతో తెలుసుకుంటున్నావు వాడికి నీకు తేడా ఎక్కడుంది ఆ భగవంతుణ్ణి చేరుకోవాలంటే మార్గాలు ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నావు వచ్చిన రోజునే చెప్పుకున్నావు శత్రుత్వమున్న కామమున్ననైనా బాంధవ్యం ఉన్ననైనా స్నేహమున్ననైనా అర్థమైందండి ఏదో ఒక మార్గంలో అక్కడికి వెళ్ళరా ముందు అసలు అక్కడికి వెళితే వాడి అనుగ్రహం నీకు లభిస్తుంది శత్రువుగా అయినా సరే వెళ్ళు వద్దనెవరన్నారు నేను కనుక అనేక రకాలైన దివ్యతత్వాలు చెప్పారండి ఆ భగవత్ తత్వం అర్థమైందా కనుక వాడు ఏది చేయదలుచుకున్నాడు అది చేస్తాడు చేయించడం కోసమే ఒక్క కృష్ణ పరమాత్మ మొత్తం పాండవులందరినీ విష్ణు చక్రం చెప్పినట్టుగా చెప్పాడా లేదా ఇప్పుడు ఏం చేశాడంటే ఏనాడు అసత్యం చెప్పని వాడు ఈ పనేదో ప్రతిజ్ఞ చేశాడు నేను పదమూడు నెలలకు పదమూడు సంవత్సరాల పాటు ఎవడు ఏం చెప్పినా చేస్తాను కాదు అనను అని ఒక్కసారి కాదు అన్నట్టుంటే అసలు భారతం లేదు భాస్కర్ శర్మ లేదు చెప్పడం లేదు మీరు వినటం లేదు నేనే కాదు లోకంలో ఎవరు చెబుతాడండి భారతం చాలామంది మేధావుల యొక్క ఆలోచనలో ఏమంటున్నారండి అసలు భారత కథే లేదు ఇది ఒక నవల ఈ నవలను ఎవరు రాశారు వ్యాసుడు రాశాడని మనకేమన్నా తెలుసా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం చూడలేదు కదా వ్యాసుడు రాసేటప్పుడు ఏవండి వ్యాసుడు వ్యాసుడే మనం ఇది వ్యాసుడే రాశాడని మనకేం తెలుసు కనుక ఎవడో రాసి మహర్ పేర్లు పెట్టి ఆయనే రాశాడు అని చెప్పి లోకంలో ప్రచారం చేస్తున్నాడు కనుక ఇదంతా ఒట్టి ఉక్కి పురాణం ఇది పురాణం కాదు ఆ పురాణం కాదు అని చెప్పడానికి భారతం అంతా చదివి వాడు ఎన్ని రకాలైన వ్యవహారాలు చేయాలో అవన్నీ చేస్తున్నాడు చెయ్యాలి అంటే వాడు ఏం చేయాలంటే పూర్తిగా దీన్ని చదవాలి తద్వారా వాడు పొందవలసిందేదో దువుతున్నాడు నాస్తికుడైన వాడు దాన్ని చదువుతున్నాడు దాని ద్వారా వాడికి కావలసింది వాడు పొందుతున్నాడు వీడికి కావలసింది వీడు పొందుతున్నాడు ఎవరెవరికి ఏది కావాలో వాటినన్నిటినీ దాచి ఉంచిన గొప్ప నిధి ఏదయ్యా అంటే అక్కడికి వెళితే వాడికి గాజురాళ్ళు కావాలంటే గాజురాళ్ళు దొరుకుతాయి రత్నాలు కావాలంటే రత్నాలు దొరుకుతాయి నాకు నత్తగొల్లలు కావాలరా అంటే అవే దొరుకు అంతకన్నా ఏం చెప్తాం అంత దివ్యమైనది మనకు ఉన్నది ఏమిటంటే విశ్వాసం ఏమున్నదండి మనకు విశ్వాసం ఉన్నది ఏమిటా విశ్వాసం అంటే దీన్ని వ్యాస భగవానుడే రచించాడు భారత నిజంగానే జరిగింది జరిగిందని ఇప్పుడుప్పుడు అనేక రకాలైన పరిశోధనలలో తెలుస్తున్నది ఆ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఆ సముద్రపు లోతులకు వెళ్లి వెతికేటువంటి వాళ్లకు అనేక రకాలైనటువంటి నిదర్శనాలు అనేక రకాలైనటువంటి తవ్వకాల్లో భవనాలు ఇవన్నీ కనబడుతున్నాయి ఇవి ఏనాటి భవనాలు ఎప్పటి భవనాలు కానీ ఇంతకాలం అయి ఉంటుంది ఈ భవనాలు కట్టి వాటి టెక్నాలజీ ఏమిటో మాకు అంతు పట్టడం లేదు తవ్వకాల్లో మాకు లభించిన బహుశా ఈ కలియుగం ప్రారంభమై ఇంత కాలం అయింది కనుక ఇది ఇంతకాలం నాటిది కనుక భారత కాలం భవనములే ఇవి అని ఆ తవ్వకాల్లో ఆ పరిశోధనలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలే వాటి రోజున ఇస్తున్నారు నాసా వాళ్ళు అనేక రకాలైన పరిశోధనలు చేసి ఇదిగో ఇటువంటివి కనబడుతున్నది అంతరిక్షంలో మాకు అని వాళ్ళు చెబుతున్నారు ఎన్ని చెబుతున్నా నాస్తికుడు వాడు చేసే పని వాడు చేస్తూనే ఉన్నాడు కారణం ఏమంటే వాడు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు భగవంతుని చేరడా అంతకన్నా ఇంకొకటి ఏమీ లేదు కనుక దివ్యాత్మ స్వరూపులరా ఇప్పుడైతే ధర్మరాజు కూడా మాట చెప్పాడో మనం అక్కడ ఉన్నామండి ధర్మరాజు కూడా మాట చెప్పాడు ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసేసాడు ఇంకా ఆయన చేయగలిగిందేమీ లేదు ఆ కర్ణుని పిలిచాడు కర్ణ ఇక నుండి ఈ కౌరవ సేనకు రక్షకుడ నీవేణ్యా నేను ప్రాయోపవేశ దీక్షతో నా ప్రాణ ఉత్క్రమణం చేస్తున్నా అని కర్ణునకు చెప్పాడు కర్ణుడు పాదాల మీద పడి నమస్కరించాడు గురుదేవా ఇట్లా మీరు మమ్మల్ని నట్టేట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎట్లాగయ్యా ఇంతమైన ధర్మంగా ఉన్నదా కనుక మీరు అలా వద్దు అదిగో దృష్టజీడు చూశాడా ఎందుకంటే కనీసం కాస్త రెచ్చగొడితే లేచి మరల యుద్ధం చేస్తాడేమో ఆశ ఎవరికి పట్టిందండి ఆ కర్ణుడికి పట్టింది దుర్యోధనుడు వెనక నుంచి దుఃఖపడుతున్నాడు కర్ణుత ద్రోణాచార్యుడు కూడా వదిలేశాడు నన్ను అని శిష్యుని మీద ఉండే ప్రేమ చేతనే నన్ను వదిలేస్తున్నాడు అనుకున్నాడు వాడికి దురాలోచన తప్ప సదాలోచన అసలు వాడి బుర్రలోకి రావడం జరగదు కానీ కర్ణుడు మాత్రం అంత దుర్మార్గులు కాదు జరిగినటువంటి దాన్ని తెలుసుకుని గురుదేవా అటు పాండవులది రాజనీతి దాన్నే ఏమంటారు ఉపాయము అంటారు దాన్ని ఉపాయం రాజనీతే ఇది దీన్ని ఏమంటారంటే మనం చెప్పినటువంటి ఉపాయాలు ఉన్నాయండి ఎన్ని ఉపాయాలు ఉన్నాయి చెప్పండి చతురూపాయములు అని మనకు ఉన్నాయా లేవా ఏమిటి చెప్పండి అవి సామ దాన భేద దండోపాయాలు ఇప్పుడు కృష్ణ పరమాత్మ ప్రయోగించిన దాన్ని ఏమంటారంటే భేదోపాయము అంట అర్థమైందండి ఆ పేదోపాయం చేత కృష్ణ పరమాత్మ ఇంత దురాగతం చేశారు అది రాజనీతే పాండవులను విమర్శించేటువంటి హక్కు మనకు లేదు కానీ మీరు సంపాదించుకోవాలి సుమా ఆ అశ్వత్మ సంగతి నేను చూస్తా జీవించి ఉన్నాడా జీవించి లేడా నేను చూసి వస్తా మీరు దిగులు పడవద్దు అంటే లేదు కర్ణ సమయమైపోయింది ఎక్కువ సమయం ఆలస్యం చేసే అవకాశం లేదు కనుక నీళ్ళు రక్షకుడవు అని నేను చెబుతున్నాను కదా విరమిస్తున్నాను అన్నాడు అక్కడే కూర్చున్నాడు కనులు మూసుకున్నాడు ఉత్క్రమణ చేశాడండి జగోపాల కృష్ణ భగవానుకి ఏమైందో తెలుసునండి భీష్ముని కన్నా గొప్పవాడండి ద్రోణాచార్యుడు ఎందుకంటే భీష్ముడు క్షాత్ర వంశే సంజాతుడు కానీ ద్రోణుడు బ్రహ్మవంశే సంజాతుడు భరద్వాజుని పుత్రుడు అయో నిజుడు ఆ కారణం చేత ఏమైందని విద్వా సహస్రమేవా ద్రోణాచార్యులకు ఇక్కడ ఉందండి శ్లోకం చూడండి అర్థమైందండి వ్యాసుడే చెప్పింది మాట అనేక రకాలైనటువంటి పురాణాలు లోకంలో వ్యవహరింపబడవచ్చు కానీ మీరొక్క పని చేయండి మూలం కొనుక్కోండి ఆ మూలాన్ని అధ్యయనం చేయండి మూలము యొక్క అధ్యయనం వేరు బయట ఉండేటువంటి కథా సరిత్ సాగరాలు వేరు ఎన్నో ఎన్నో సాగరాలు చెప్పలేవు సహస్రము భేదింపబడిందండి దివ్యమైనటువంటి జ్యోతి బయటకు వచ్చింది ఆ వచ్చినటువంటి జ్యోతి ఎక్కడికి వెళ్ళింది సూర్య మండలానికి వెళ్ళిందండి ఒకే రోజున ఇద్దరు సూర్యులు ప్రకాశిస్తున్నట్టుగా ఈ ద్రోణాచార్యుని యొక్క దివ్య ఆత్మ జ్యోతి ఆకాశంలో సూర్యునిలో లీనమయ్యను అని చెప్పారు అర్థమైందండి అదే క్షణంలో వ్యాసుడు అక్కడికి వచ్చాడట కర్ణునకు ఉపదేశం చేశాడు ఇంకా రహస్యం ఏమిటో తెలుసునా అండి ఎన్నింటి గొప్ప విశేషాలు చెప్పాడండి వ్యాసుడు ధర్మరాజు రథం నాలుగు అంగుళాలు పైన నడుస్తుందిట భూమికి భూమికి ఎక్కడ నడుస్తుందండి నాలుగు అంగుళాలు పైన నడుస్తుంది చెప్పిక్కడ అనృతీష్యానృత్యగ్నోజ్జయనంతకొ యుధిష్ఠి అవ్యక్త అబ్రవీత్ రాజత్ పూర్వం బూవం చాశన్ మహీ అని చెప్పారండి అర్థమైందండి ఉన్నటువంటి ఆ రథం గాని ఆ గుర్రాలు గాని భూమిని తాకకుండా నాలుగు అంగుళాలు పైన నడుస్తాయట ఆ ధర్మరాజు ఎక్కి కూర్చుంటే రథం ఎందుకని అంటే సత్యనిష్ఠుడు ధర్మనిష్ఠుడు గనుక ఎప్పుడైతే అశ్వత్థామ హతహ కుంజర అన్నాడో ఇప్పుడు వాడు ఎక్కిన గుర్రం ఏమైందో తెలుసా భూమిని తాకింది అన్నాడు స్పృశ మహీం భూమిని తాకిందయ్యా అన్నాడు అంటే ఏమైందండి ధర్మరాజు యొక్క దేవత్వము నశించింది రాజ్యం రావచ్చుగాక కానీ అసత్యం చెప్పిన కారణం చేత ఏమైపోయిందండి దేవత్వం నశించిపోయింది మనం దేని గురించి ఆలోచించాలి ఇప్పుడు ఎప్పుడూ సత్యమే పలికి ఎప్పుడూ ధర్మమునే ఆచరించి ఏ క్షణంలో కూడా సత్యానికి దూరం కాకుండా ధర్మానికి దూరం కాకుండా ఇంత నియమ నిష్టలతో బ్రతికినటువంటి ధర్మరాజుకు దేవత్వము ఆపాదింపబడింది దేవతల చేత అతడు ఆడినటువంటి అసత్యం పరిపూర్ణమైనటువంటిది కాదు అర్థమైందా ప్రత్యాదలం అన్నారు దాన్ని ఆ అసత్యం పరిపూర్ణమైనదేం కాదు ఎందువల్ల అశ్వద్ధామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు కూడా మరణించిన మాట నిజం ఎందుకని అప్పుడు చంపాడు భీమసేనుడు ఆ ఏనుగుని కనుక ధర్మరాజు ఏమన్నాడు ఇక్కడ అశ్వద్ధామహత అన్నవాడు ఏమన్నాడు మళ్ళీ కుంజరఖ అన్నాడు కొంచెం రహ అన్నాడు కనుక తట్టుకున్నట్ట మరి నేను ఏనుకు చనిపోయింది అనేటువంటి విషయంలో చెప్పాను తప్ప వేరే విషయంలో కాదు అని చెప్పుకునేటువంటి అవకాశం ఆయనకుందా లేదా ధర్మరాజు ఉందా చెప్పండి ఉన్నది ఇప్పుడు దాన్ని కూడా ధర్మరాజు పొందలేక ఇంతకాలము తాను సంపాదించినటువంటి దివ్యత్వమునంతటిని పోగొట్టుకుని దేని మీద కూర్చున్నాడని నేల మీదకు వాలింది అతని రథం స్పృశం మహీ అవునా మనం అడుగుతాం ధర్మరాజు చేసింది తప్పు కాదా దాన్ని కూడా వ్యాస భగవానుడు నియమని చెప్పాడండి ఏమని చెప్పాడో తెలుసునా అండి ఆ ధర్మరాజు దేనికి బంధింపబడి ఉంటాడు అతి తేలిగ్గా తెలియడం కోసం చెబుతున్నా నేను ధర్మరాజు దేనికి బంధింపబడి ఉంటాడు చెప్పండి ధర్మానికి కట్టుబడి ఉంటాడు అంతే కదా అందుకనేగా గుర్రాలు పైకి నడుస్తున్నాయి ప్రభు మీదకి వచ్చినాయి ధర్మము దేన్ని ఆధారంగా చేసుకుని వస్తుంది రెండో ప్రశ్న చెప్పండి వేదం చక్కగా అంటూ పట్టిందండి భారతం వేదమును ఆధారంగా చేసుకుని ధర్మం ఉంటుంది వేదము యొక్క రూపమేమిటి పరమాత్మ ఇక్కడ పరమాత్మ ఎవరు కృష్ణ పరమాత్మయే ఈ అబద్ధం చెప్పమన్నది కూడా ఎవరు కృష్ణ పరమాత్మే ఇప్పుడు చెప్పండి వాడికి ధర్మం ఉన్నదా లేదా వేదం చెప్పినటువంటి ధర్మమే ధర్మం కదా అండి కదా అందరూ పెద్దలంతా అగ్రమాట మాట్లాడుతున్నారు వేదోఖిలో ధర్మ మూలం అంటే ఏమిటి ధర్మానికి మూలము అఖిలమైనటువంటి వేదరాశులు అని అర్థం కదా కనుక వేదములను దాటి బయటకు వెళ్ళే అవకాశం లేదు ఏ ధర్మం కూడా వేదము యొక్క స్వరూపుడు ఎవరు వేదాత్మనా అని చెబుతుంది అవునా కదా కనుక ఆ విహగేశ్వరుడు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మే అది కూడా ఎవరు చెప్పారు వేదాలే చెప్పినాయి ఇన్ని అవతారాలు ఉన్నాయని అటుండప్పుడు ఈ అబద్ధం చెప్పవయ్యా అని చెప్పింది ఎవరండి మనకు ఆ ధర్మరాజు చెప్పింది ఎవరు కృష్ణ పరమాత్మే చెప్పాడు కనుక అతడు చెప్పింది ధర్మం అవుతుందా కాదా అవుతుంది మరి వీడి గుర్రాలు కిందికెందుకు దిగినాయండి మళ్ళీ మనకు వెంటనే డౌట్ రావాలి కదా అర్థమైందా వేద విషయము వేరు వేదాంత తత్వము వేరు వేదము కర్తవ్యాన్ని చెబుతుంది వేదాంతము నీవు చేరవలసిన చోటు చూపిస్తుంది ఇక్కడ చేసే కర్మ వేరు నీవు చేరవలసిన చోటు వేరు అర్థమైందా అండి నీవు ఎప్పుడైతే భగవంతుణ్ణి చేరుతావో వేదాన్ని చేరుతావు ఆ భగవంతుణ్ణి చేరిన తరువాత వాణ్ణి తెలుసుకోవడం వేదాంతం అర్థమైందా ఎవరిని తెలుసుకోవడం వేదాంతం అందుకనే వాణ్ణి ఏమన్నారంటే ఉపనిషత్ పురుష అన్నారు వేదాంతాలు ఏమిటి చెప్పండి ఉపనిషత్తుల యొక్క సారం ఎన్ని ఉపనిషత్తులు చెప్పారు అంటే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి ఇప్పుడు మనకి ఎన్ని దొరుకుతున్నాయి ఉపనిషత్తులు కేవలం తొంభై తొమ్మిదో తొంభై ఎనిమిదో ఉన్నాయన్నారు ఉపనిషత్తులండి ఆ కఠోపనిషత్తు కేనోపనిషత్తు లేవండి ప్రశ్నోపనిషత్తు ఇట్లా ఎన్ని ఉన్నాయంటే తొంభై ఎనిమిదో ఎన్నో లభ్యం అవుతున్నాయని చెప్పారు అందుకన్నా ఎక్కువ దొరకట్లేదు మిగతా కూడా ఎడిపోయినాయో ఏమైపోయినాయో తెలియదు మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో అన్ని అధ్యయనం చేస్తే తప్ప భగవంతుని యొక్క రూప నిర్మాణాన్ని మనమేమీ చేయలేము రెండు ఉపనిషత్తులేవో బట్టి బట్టి సత్యంపద ధర్మం చర ఇదే ఉపనిషత్తు అనడానికి అవకాశం లేదు మొత్తం అన్ని ఉపనిషత్తులు అధ్యయనం చేస్తే తప్ప ఆ భగవంతుని యొక్క రూప తత్వము మనకేమీ బోధపడదు కనీసం ఉన్నంత వరకైనా అధ్యయ అధ్యయనం చేయగలిగితే కొంతలో కొంత వాడి జీవితాన్ని వాళ్ళు బాగుపరుచుకునే ఉపాయాలు ఏవైనా దొరుకుతాయి అని పెద్దలు ఆ ఉన్న ఏదో రక్షించి మనకు అప్పగిస్తున్నారు మనం ఇష్టం ఉన్న వాళ్ళు వాటిని స్వీకరించి పఠనం చేస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ గుంటూరులో ఉపన్యాసం చెప్పడానికి వెడితే ఏమండి ప్రతిరోజు ఉపనిషత్తులు చెప్పేటువంటి మహానుభావుడు ఒక ఆయన వచ్చి అక్కడ ఉప ఉపనిషత్తులు చెబుతున్నారు ఎంతమంది వినడానికి వస్తున్నారా ఉపనిషత్తుల కోసం ఒకరోజు నేను వెళ్ళా విందామని తీరా వెడితే అక్కడ ఎంతమంది ఉన్నారంటే నలుగురు ఉన్నారండి ఖచ్చితంగా నలుగురే స్తంభాల రోజు ఐదుగురు నాతో కలిపి రోజు ఇంటి ఎక్కువ మంది గారు ఎవరయ్యా అంటే ఆయన అనుభవ ఉందండి ధవళేశ్వరంలో ఉన్న చూడండి ఆశ్రమం కాదు కాదు గణపతి సత్యానంద స్వామి వారు సుందర చైతన్యానంద స్వామి వారి శిష్యుడు ఆ ఉపనిషత్తులు చెప్పే చెప్పేది అండి ఆయన ఎవరు నలుగురు ఏదో చెబుతూ ఉంటాడు ఉంటాడు ఆయన పాపం ఎవరు జోలికి పెడతారు కాకపోతే ఉపనిషత్తులు వినాలన్నా ఒక స్థాయి కావాలి ఎవరు వాళ్ళు భారతం రామాయణమో విన్నట్టు వాళ్ళు వినలేరు స్థాయి కావాలి కానీ ఆ ఊళ్ళో వినగలిగినటువంటి శ్రోతలు ఉన్నారండి మేము అష్టావక్ర గీత చెప్పినా వచ్చి విన్నారు యోగ వాసిష్టం చెబితే వచ్చి విన్నారు అందరూ పుస్తకాలు కొనుక్కుని ఆ పుస్తకాలు తెచ్చుకుని వాళ్ళ దగ్గర కూడా యోగ పుస్తకాలు పెట్టుకుని ఆ చెప్పేటువంటి శ్లోకాలు వాటి అన్వయం ఇవన్నీ రాసుకుని ఒక్క శ్లోకం కూడా వదిలిపెట్టకుండా చెప్పాం మొత్తం యోగ అలాగే ఒక్క శ్లోకం కూడా వదిలిపెట్టకుండా మొత్తం అష్టావక్ర గీత చెప్పాం అవన్నీ కూడా వాళ్ళు రాసుకుని వాటిలో వాళ్ళకి సందేహం కలిగితే అడిగి నివృత్తి చేసుకుని ఓ టెక్స్ట్ బుక్ తయారు చేశారు వాళ్ళు అక్కడ ఉండే శ్రోతలు చాలా మంచి వాళ్ళండి చాలా దివ్యమైనటువంటి స్థితిలో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా రాసుకుంటున్నారు కనుక దాని ఎందు ఇచ్చగలిగిన వాళ్ళు ఉన్నారు మరి అక్కడికి ఎందుకు రావట్లేదో తెలీదు మొత్తానికైతే ఆ వేదముల యొక్క ధర్మము వేదముల యొక్క రూపము భగవంతుడు చెప్పాడు కనుక మనం నిర్ణయం చేసుకోవలసింది ఏమిటయ్యా అంటే ధర్మరాజు చేసింది ధర్మమే కానీ శారీరక విధానాన్ని అనుసరించి అసత్య దోషం మాత్రం అతన్ని పట్టింది అర్థమైందండి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి అతడు ధర్మమే చేశాడు కానీ శారీరక ధర్మాన్ని అనుసరించి ఏం చేశాడు అసత్య దోషం అంటుంది కనుక బాహ్యపరంగా దేవత్వం నశించింది అంతర్లీనంగా దేవత్వం ఉన్నదా లేదా ధర్మరాజుకు మనకు చిత్త చివరి రోజు తెలుస్తుంది ఉన్నదో లేదో భారతంలోనే చివరి పర్వం ఏమిటండి స్వర్గారోహణ పర్వం అందులో ఎవరికి మనకు ఆ రోజును తెలుస్తుంది ఇరవై తారీఖు కనుక శారీరక పరమైనటువంటి ఫలితం వేరు ఆత్మగతమైనటువంటి ఫలితం వేరు కనుక ఇప్పుడు ధర్మ న్ని పొందాడని చెప్పారు వ్యాస భగవానుడు ఫలితాన్ని పొందాడు గాని ఆంతరికమైన ఫలితాన్ని ధర్మరాజు పొందలేదు ఆంతరికంగా అతడికేమి అసత్య దోషం లేదు భౌతికంగానే అసత్య దోషం కలిగి ఇన్ని రకాలుగా తూర్వం లఘం పూర్వం ఆ రథం గానీ ఆ చక్రాలు కానీ ఆ గుర్రాలు కానీ నాలుగు అంగుళాలు పైనండేవి బైభం స్పృశన్ మహి ఇప్పుడు మాత్రం ఆ వాహనాలు ఏమైనాయన్నారు భూమిని తాకినాయి ద్రోణోపి శస్త్రాన్ని ఉంచి ఉన్నటువంటి ఆ జ్యోతి ఏమైందండి తోగమాస్థాయా యోగ సాధన చేత జ్యోతిర్భూత ఏ రూపంలో ఉన్నాడండి జ్యోతిర్భూత జ్యోతిస్వరూపుడై ఉన్నాడు మహాకపాహ ద్రోణాచార్యుడు పురాణ పురుషం పురాణ పురుషుడైనటువంటి విష్ణు జగామ మన సాహరిం ఎవరిని చేరుకున్నాడు అంటే సాక్షాత్తు నారాయణుణ్ణి చేరుకున్నాడు అండి ఎవరు చేరుకున్నది నారాయణుణ్ణి అతడు చేరుకున్న తరువాత ఏమండ ఆ చెప్పండి మీ అనుమానం ఏటో చెబుతున్నా వస్తున్నా అక్కడికే ఎప్పుడైతే అతడు ప్రాణములు ఉత్క్రమణం అయిపోయినాయి అచేతనంగా ఉన్నది ఇప్పుడు ఏమిటది శరీరం అర్థమైందా అండి శరీరమే అచేతనంగా ఉన్నది అచేతనమైనటువంటి ఆ శరీరం దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకుని దృష్టజ్యమునుడు ఏం చేశాడండి శిరస్సు ఛేదించాడు పురాణాలు తీయలేదు ఇక్కడ మళ్ళీ మనకు సమస్య ఏమిటా సమస్య చెప్పండి ఆ సమస్యను కూడా వ్యాసుడే ఎత్తి మనకు నివారణ చేశాడు ఏమిటా సమస్య కేవలం ద్రోణాచార్యుణ్ణి సంహరించడం కోసం కదా పుట్టింది అవునా మరి అటువంటిది ద్రోణాచార్యుని ఈయన సంహరించకుండా ఆయనంతటా ఆయన ప్రాణాన్ని వదిలేస్తే అప్పుడు సంహరించడం ఏమిటయ్యా అందుకని వ్యాసుడు చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పాడని చెప్పాడని సంజయుడు ఎవరితో చెబుతున్నాడు ధృతరాశ్రుడితో చెబుతున్నాడు మిమ్మల్ని ఇప్పుడు మీరే సమాధానం చెబుతారండి ఎందుకంటే ఎన్నాళ్ళు భారతం వింటని చేత కొన్నాళ్ళ క్రితం రామాయణం వింటని చేత అంతకు ముందే అనేక రకాలైనటువంటి తత్వజ్ఞానాలు తెలుసుకుని ఉన్నారు కనుక మీ అంతటి మీకు సమాధానం దొరుకుతుంది ఏమిటి ద్రోణాచార్యుని సంపటం కోసం పుట్టాడా లేదు ఆత్మరూపమైనటువంటి వాడిని చంపడం కోసం పుట్టాడా ఇది ప్రశ్న అయిపోయింది సమాధానం వచ్చేసింది వచ్చిందా లేదా అంతే కనుక ఇప్పుడు వారు ఎవరిని సంహరించారండి ద్రోణుడు అనే పేర్లు కలిగినటువంటి దేహాన్ని అంతే తప్ప ఆత్మరూపమైనటువంటి ద్రోహిణ్ణి అసలు ఎవరు చంపుతారు ఆత్మకు చావు ఉందా లేదు శాశ్వతమైనది అనే చెప్పాడు కదా మీకు అర్థం కాలేదా అండి కాలేదా అర్థం కాలే అవును శరీరమే పోయింది నేను చెప్పేది కూడా శరీరం అనే ఇక్కడ వ్యాస భగవానుడు ఏం చేశాడంటే నువ్వు శరీరం కాదురా అని చెప్పాడు ఇప్పుడు అర్థమైందా మీకు నువ్వు ఎవరు కాదురా శరీరము కాదు నేనెవరిని భాస్కర శర్మను అన్నాననుకోండి ఏం చేసేనట్టండి అంతస్తులున్న భవనం మీద నుంచి కింద పడిపోయినట్టే అర్థమైందా దానికి అసలు ఏ విధమైనటువంటి కర్తృత్వము భోక్తృత్వము అనుభవత్వము ఏమీ లేదు ఎవరికి ఆత్మకి నైనం చింద్రాని దగ్గతి పవక నం కేదయంత్యాపో నోషయ నిర్జీవేన ప్రాణమే నీవనుకుంటున్న నిర్జీవమైన ఆత్మ అనుకుంటున్నావు రా అసలు నీలో ఉన్న ప్రాణశక్తి అదే రా ఒక ప్రశ్న అడుగుతా అని చెప్పండి చనిపోయిన వాడికి కూడా అవయవాలు అన్నీ ఉన్నాయా లేవా ఉన్నాయా లేవండి మరి వాడెందుకు లేవట్లేదు వాడెందుకు మాట్లాడటం లేదు అవయవాలు ఉన్నాయి కదా వాడికి ఎవరా జీవం ఎవరండి ఎప్పుడైనా చూశారా ఎవరికైనా దొరికిందా ఎవరు చూసినట్టయినా పోనీ విన్నారా వారెవరో శాస్త్రవేత్తలు ఇంకా కొద్దిసేపట్లో సరిపోతాడని వాడిని తీసుకెళ్ళి ఓ గాజు పెట్టి మహామేధావులు కనుక మేము ఆ ప్రాణం ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకుని ఆ గాజులో పెట్టి గాజు మొత్తం పైన కూడా ఓ గాజు ప్లేట్ వేసి మూసేసి సీల్ చేసి పెట్టారు లోపలికి చిన్న క్షీమ కూడా దూరకుండా గాలి కూడా వెళ్ళకుండా ఇప్పుడు ఎలా పెడుతుందో చూస్తామని కూర్చుంటే ఆ ప్రాణం పోయే సమయానికి ఆ అర్థం పగిలిపోయి వీళ్ళ కనబడింది తప్ప అది ఎట్ట బయటకు వచ్చిందో కూడా వాళ్ళకి తెలియలేదని శాస్త్రవేత్తలే చెప్పారు అవునా కాదండి అర్థం ఏమైందండి పగిలిపోయి కనుక దానికి ఉన్న శక్తి ఎంతటిదండి నీవు అభేద్యమని అనుకున్న దాన్ని కూడా ఏం చేసింది అది భేదించింది ఒక్కసారి దాని యొక్క అస్తిత్వాన్ని గుర్తించి నీ శరీరంతో పని చేయకుండా దానితో కనుక పని చేయడం మొదలు పర్వతాన్ని ఎత్తగలుగుతాం ఇందులో సందేహమేమీ లేదు అగస్సుల వారు వెనకాల వస్తు అగస్సులవారు కాదు ఆ జంకు మహర్షి ఆ వెనక వస్తున్నటువంటి ఆ జలం అంతా కూడా మొత్తం ఆ యాగశాలను కొట్టి వదలిపారేస్తే చెయ్యటా పెట్టి కేశవాయస్వాహ అన్నాడు మొత్తం ఇట్లా ఇది ఏమండి ఆయన రెండు కాదు రెండు చేతులు ఉన్న మనిషి కాదా ఎలా చేయగలిగాడు ఆ విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు గనక చేశారు మనం ఎప్పుడు దేని మీద పొడి ఏడుస్తున్నామంటే శరీరం మీద పొడి ఏడుస్తున్నామండి అందుకే ఏడుపు తప్ప ఏమీ మిగలటం లేదండి దానివల్ల మనకు కలిగేది దుఃఖమే ఎందుకంటే నీ శరీరం యొక్క లక్షణం ఏమిటండి ీర్యతే ఇది శరీరం నశించే లక్షణం కలిగింది ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ భగవంతుడు ఎంత వింత నాటకం అండి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వీడికి ఏం కావాలి శరీరం కావలసిందే జాగ్రత్తగా వింటున్నారా అండి ఆ చివరి వాళ్ళకు వినపడుతున్నదా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకేం కావాలండి శరీరం కావలసిందే శరీరం లేకపోతే తెలుసుకోలేము శరీరంతో మనకేమీ పని లేదు ఈ స్థితిలో మనం ఆలోచించవలసిందేమయ్యా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ శరీరము తనంతట తాను రాలిపోయే లోపలే ఈ విషయాలన్నిటినీ భేదించి ఆ స్థాయికి నేను చేరుకోవాలి అని ఒక వ్రతాన్ని తీసుకోవాలి ప్రతి ఎప్పుడైతే ఆ వ్రతాన్ని స్వీకరిస్తాడో లోకల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి చేరగలుగుతాడు ఒక రకంగా ధైర్యంగా చెప్పాలి అంటే మనమంతా కూడా ఏ స్థాయిలో ఉన్నామంటే దుర్యోధను స్థాయిలో ఉన్నాం కానీ ధర్మరాజు స్థాయిలో లేము మనము అంటున్నామండి మీరు అంట అయితే ఇందులో మహానుభావులు చాలామంది అనేక రకాలైనటువంటి సాధనలు చేసి ఆ సాధనల ద్వారా దివ్యమైనటువంటి స్థితిని ఆ కుండరిని యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్న యోగి పొంగవులు ఇక్కడే మన ఉన్నారు వాళ్ళని గురించి చెప్పట్లా నేను మిగిలిన మనమందరం ఏం చేస్తున్నామండి తెల్లారుజావన్లో వేస్తున్నాం చక్కగా కావలసింది ఏదో చేస్తాం ఆ శరీరానికి న్యాచురల్ కాల్స్ దానికి జరగవలసినవన్నీ చూస్తాం నిత్యకృత్యాలు చూసుకుంటాం ఆ తర్వాత ఏం చేస్తామండి తిండికి కావలసిన సంపాదన ఎట్లా వస్తుందో పరుగు పెడుతున్నాం పరుగు పొరుగు పొరుగు పరుగు పరుగు పొరుగు ఎప్పటిదాకా పరుగు అంటే వాడికి అరవై ఏళ్ళు వచ్చేదాకా పరుగే ఇంట్లో ఉన్న భార్య పొరుగు తొమ్మిదింటికల్లా మా ఆయన వెళ్ళిపోవాలి ఆయనకి టై కావాలి బెల్ట్ కావాలి బూట్ కావాలి సాక్స్ కావాలి ఆ బూట్లకి పాలిష్ కావాలి పిల్లలకు క్యారేజీ కావాలి వాళ్ళని కాన్వెంట్కు పంపించాలి మొత్తం అంతా ఏమిటండి ఇదంతా పరుగే జీవితం పరిగెత్తి పొరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఎప్పుడూ వేసవి కాలంలో వాళ్ళకి దొరికితే దాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆ వేసవి తరగతులని వాళ్ళని పంపిచ్చి స్వేచ్ఛగా ఖచ్చితంగా వాడంతట వాడు ఆడుకుని వాడంతట వాడు జీవిత గమనాన్ని గురించి ఆలోచించుకునేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులకు ఈనాటి పరిస్థితుల్లో లేదు కనుకనే ఎదుగో ఇటువంటివి ఏర్పాటు చేసుకుంటే ఉండేటువంటి సత్యం ఒక్కసారి ఊరికే విని ఇరవై నాలుగో తారీఖున మొత్తం అంతా నామోహానే దులిపి మెదలకుండా కారెక్కడం కాకుండా పదహారు రోజుల పాటు పండగ చేసుకుంటున్నామని రోజూ చెబుతున్నారు కదండి ఈ పదహారు రోజుల పండగలో పొద్దున మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు గొంతు చూర్చుకుని అరుస్తున్న ఈ వ్యధవ చెప్పిన వాటిల్లో మంచిది ఏదైనా ఉందా ఒక్కటి ఆలోచించుకుని మంచి దాన్ని ఆచరించడం కోసం మీరు ప్రయత్నం చేస్తే నాకు కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందం ఒక రూపాయలు రెండు రూపాయలు కాదు కోటి రూపాయలు అర్థమైందండి ఎవరు ఏమీ ఇవ్వక్కర్లా వాడికి ఆనందం కలుగుతుందండి ఆ చిత్రకారుడు బొమ్మ గీసినప్పుడు ఆ బొమ్మను చూసి చాలా అందంగా ఉండయా ఎంత బాగా వేశావు అని చూసేటువంటి వాడు ఒక్క మాట అంటే ఆ చిత్రకారుడు ఆ బొమ్మ వేయడానికి పడిన కష్టం మొత్తం అంతా మర్చిపోతాడు అట్లాగే పదహారు రోజుల పాటు ఇక్కడ పడినటువంటి కష్టం మీరు అనుకోవచ్చు ఎవరు పడమన్నారా నిన్ను వచ్చావు డబ్బులు ఇస్తున్నారు కనుక చెబుతున్నావని నేను అందుకోసం రాలేదండి వ్యాసపీఠం మీద కూర్చొని చెబుతున్నా నాకు ప్రధానంద భారతీ స్వామి వారు దైవ సమానం అసత్యం కాదు వారు అబ్బాయి భాస్కర్ శర్మ నిప్పుల్లో దూకరా అంటే నేను ఇప్పటికీ సిద్ధం ఇది గురు శిష్య భావం కనుక వారి ఆజ్ఞ శిరసావహించవలసిందే ఇక్కడే కాదు ఎవరు పిలిచినా అంతే ఆ విషయం స్వామివారికి కూడా తెలుసు కనుక కేవలం నా తపన నేను భగవంతుణ్ణి కూడా కోరుకుంటూ ఉంటా ఎందుకంటే మళ్ళీ వచ్చే జన్మంటూ నాకు ఉంటే భాగవతం చెప్పే జన్మనే ఇవ్వరా అని కోరుకుంటున్నా ఎందుకని పది మందికైనా నేను చెప్పగలిగిన వాడిని అవుతాను కోట కొలది ఉన్నటువంటి దేశంలో నా ప్రయత్నం చేత జీవితం మొత్తం మీద ఒక్కడిని మార్చగలిగిన నేను అదృష్టవంతుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పా నేను జైలుకి ఈ విధంగా వెళ్ళే భాగ్యాన్ని కల్పించాడు భగవంతుడు అక్కడ జైల్లో ఉండేవాళ్ళకి చెప్పానండి ఉపన్యాసం వాస్తవం చెబుతున్నా అక్కడ ఉన్న వాళ్ళంతా విన్నారు మూడు రోజులు చెప్పాను నేను ఆ చెప్పినటువంటిదంతా విన్న తరువాత నా దో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు నా నేను వచ్చేసాను ఎక్కడికి వెళ్ళొచ్చేవా అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చాను రాజమండ్రి అని చెప్పాలి కదండి భగవంతుడా ఎందుకురా నాకు ఇట్లా కల్పించావు నువ్వు అని నేను అమ్మవారి ముందు కూర్చుని ఆ పాదాల ముందు కూర్చుని ఎప్పుడు అమ్మవారి ఉపాసన చేసుకుంటూ ఉంటా నేను ఆ తల్లి నాకు సమాధానం చెప్పిందండి లలిత పరా పట్టారిక ఎట్లా సమాధానం తెలుసా అందులోంచి బయటకు వచ్చినటువంటి వాడు నాకు ఉత్తరాన్ని రాశాడు నేను చెప్పినటువంటి ఉపన్యాసం విన్న తరువాత నాలో ఒక విధమైనటువంటి ఆలోచన కలిగి మార్పు కలిగి గతంలో చేసినవన్నిటినీ వదిలేసి అంతకుముందు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడదాం మానేసి వడ్లంగం పని నేర్చుకుని ఇప్పుడు నేను వడ్రంగిగా స్థిరపడ్డానండి నా వల్ల నా పిల్లలు నా భార్య సంతోషంగా ఉన్నారు ఈ పని చేసి నేను మొదలు పెట్టి తిన్నప్పుడు ఆ మొదటి ముద్ద ఈ కష్టార్జితం వల్ల తింటుంటే నాకు కలిగిన అనుభూతి వల్ల ఆ ఆనందం వల్ల ఈ ఉత్తరం రాస్తున్నాను మీకు మీకు మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది అని ఉత్తరం రాశాడు నేను దాచిపెట్టా నా జన్మ ధన్యం అనుకున్నా ఎందుకని కనీసం ఒక్కడైనా నా మాట విన్నాడు చాలు కనుక ఆ తపనండి మనం గుర్తించవలసింది ఏమిటయా శరీరం మాత్రం అంతర్గతమైనటువంటి భగవత్ తత్వం ఎక్కడ ఉన్నది అంటే మనలోనే ఉన్నది ఆ ఉన్నటువంటి దాన్ని మనం గమనించగలిగినప్పుడు దాన్ని గుర్తించగలిగినప్పుడు దాన్ని ఉపయోగించుకోగలిగినప్పుడు ఈ మానవుడే మాధవుడు అని చెప్పారు కనుకనే ద్రోణాచార్యుని యొక్క హత్య ఆ సంహారం ఎలా జరిగిందంటే వాడు ద్రోణాచార్యుని సంహరించిన మాట కానీ ఆత్మగత ద్రోణుని మాత్రం అర్థమైందా ఇప్పుడు మీకు అందుక ఎందువల్ల అంటే దానికి చావు లేదు అధిహోత్రుడు కాదు కదా ఎవడు ఏమీ చేయలేడు దాన్ని అది వెళ్ళి ఎప్పటికే ఎక్కడ చేరింది హరి సాక్షాత్ విష్ణుమూర్తిని చేరింది చెప్పాం కదా పొద్దున ఘటపట న్యాయం అక్కడికి వెళ్ళి చేరిపోయింది కనుక వీడు ఎవరిని చంపాడు దే దత్తమైనటువంటి ద్రోణాచార్యుణ్ణి ఆ తల కింద పిడవేశాడు పొట్టు మొత్తం అందరూ వచ్చి దుఃఖపడ్డారు అశ్వత్థామకు ఈ విషయం తెలిసింది వాడు బయలుదేరాడు తండ్రి దగ్గరికి రావటానికి ఎప్పటికి చేరుకుంటాడు అంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు చేరుకుంటాడు తొమ్మిదా తొమ్మిదిన్నర ఆ తొమ్మిది తొమ్మిది గంటలకు చేరుకుంటాడు అని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజా పరిపా